స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణుడా మహోన్నతుడ కృపా సత్య సంపూర్ణ జీవంగల దేవానికి వందాలిసయ్య నికే స్థితులు స్తోత్రమైన గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపచుకున్నారనైనా మమ్మల్ని సజ్జ లెక్కలు నిలబెట్టినారు ప్రభావ దివారా మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం మాకు అనుగ్రహించిన నైనా గొప్ప దేవానికి వందాలిసయ్య ఈ దినం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభా మమ్మల్ని సజీలుగా పెట్టుకున్నారనైనా ఈ యొక్క మధ్యకాల సమగనైనా మీ సందులు గడిపే భాగ్యాన్ని ధన్యత మీరు మాకు ఇచ్చినారు దాన్ని బట్టి నీకు వర్ణాలు అర్పించుకుంటున్నాయి నీకే కృతజ్ఞత స్థితిలో అర్పించుకుంటున్నాం దేవ సమస్త ఘనత మహిమా ప్రభావములు మహా తేజస్సు మహేష్ ఇక యుగంలో నీకే కలుగుని వాళ్ళు నా ప్రభు నీకు వర్ణాలు ఇసయ్యా ఈ వాక్యంధర ప్రభావ మీరు మాతో మాట్లాడమే బలపరచండి పాటలదారు మహిం పొందండి నీకు పరిశుభాత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి రాణబేడి త్వరగా నడిపించినైనా ప్రతి ఆటంకాలు కొట్టి మేము ప్రాధిష్టమైనా ఇక సమాప్తి చివరి అంచుకు మేము వచ్చేసినాం నేను భయంకరమైన శ్రమల కాలంలో మేము చీకటి కాలంలోనే కానీ ఇప్పుడు మీ వెలుగు మాకు ఎంత అవసరమైనా కాబట్టి పది దశలోనైనా అనేకులను వెలిగించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని క్రీస్తు పరిషత్ నామంలో ప్రార్థిస్తాం క్రీస్తులో దొరికేవి దొరికవు దొరికే వాటిలో క్రీస్తు ఉండాడు క్రీస్తులో దొరికేవి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 దొరికే వాటిలో క్రీస్తూ ఉండాడు పాపక్షేమా సంతోషం సమాధానం ప్రశాంతత పరిశుద్ధాత్మా నిత్య జీవం దొరుకును క్రీస్తులు సంతోషం సమాధానం ప్రశాంతత పరిశుద్ధాత్మాజీవం దుర్కల క్రీస్తులో అందువలనా ఆలోచించి ఆశిద్ద క్రీస్తులే అందువలనా ఆలోచించి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 దొరుకును లోకంలో అభిదత ఆ శ్రద్ధ అబద్ధాలు అల్లరి అసూర్యా ఆక్రమం దొరుకును లోకంలో అందువలన ఆలోచించి ఆశ్రద్ధ క్రీస్తుని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 క్రీస్తులో దొరికేవి దొరకవు లోకంలో లోకంలో దొరికే వాటిలో క్రీస్తు ఉండాడు క్రీస్తులో దొరికేవి దొరకవు లోకంలో దొరికే వాటిలో క్రీస్తు ఉండాడు లోకంలో దొరికే వాటిలో క్రీస్తు ఉండాడు ఏసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా స్త్రీ ఏసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు ఎసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా స్త్రీ ఎస్ అయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా పాపాలను క్షమించే శక్తి కలిగినది ఎసయ్య నామం పాపిని పవిత్ర పరిచే శక్తి కలిగినది ఎసయ్య నామం పాపాలను క్షమించే శక్తి కలిగినది ఎసయ్య నామం పాపిని పవిత్ర శక్తి కలిగినది ఎసయ్య నామం ఎసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా స్త్రీ ఎసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని ఏ సయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా స్త్రీ ఎసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా రోగిని స్వస్థ పరిచే శక్తి కలిగినది ఎసయ్య నామం మనసుకు నెమ్మది శక్తి కలిగినది ఎసయ్య నామం రోగికి స్వస్థత శక్తి కలిగినది ఎసయ్య నామం మనసుకు నెమ్మది శక్తి కలిగినది ఎసయ్య నామం ఎసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీయసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని ఎసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ ఎసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది ఎసయ్య నామం దుఃఖితులను ఆరాధించే శక్తి కలిగినది ఎసయ్య నామం దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది ఎస్ అయ్య నామం ఆదరించే శక్తి కలిగినది ఎసయ్య నామం ఎసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా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 శక్తి కలిగినది ఎసయ్య నామం మృతులను లేపగలిగిన శక్తి కలిగినది ఎసయ్య నామం సృష్టి శాసించగలిగిన శక్తి కలిగినది ఎసయ్య నామం మృతులను లేపగలిగిన శక్తి కలిగినది ఎసయ్య నామం ఎసయ్య నామములో శక్తి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 పాతాలాన్ని తప్పించే శక్తి కలిగినది ఎసయ్య నామం పరలోకానికి చేర్చే శక్తి కలిగినది ఎసయ్య నామం పాతాలాన్ని తప్పించే శక్తి కలిగినది ఎసయ్య నామం పరలోకానికి చేర్చే శక్తి కలిగినది ఎసయ్య నామం ఎసయ్య నామములు శక్తి ఉన్నదయ్యా స్త్రీ ఎసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని ఎసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ ఏ నామములో శక్తి ఉన్నదయ్యా ఏ సయ్య నామములో శక్తి ఉన్నదయ్యా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 నా ఆత్మతో ఆనందముతో స్థుతిను విరిగి నలిగిన హృదయము నీకే అర్పింతును నా ఆత్మతో ఆనందముతో స్థుతిను విరిగి హృదయము నీకే అర్పింతును పరవశించినే పాడగా నాలో నిన్నే నింపవా కరములెత్తి కీర్తించగా ఆత్మతో అభిషేకించవా పరవశించిన పాడగా నాలో నిన్నే నింపవా కరములెత్తి కీర్తించగా ఆత్మతో అభిషేకించవా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా రాధనా స్థుతి ఆరాధనా ఆరాధనా స్థుతి ఆరాధనా నా ఆత్మతో ఆనందముతో స్థుతింతును విరిగిలనిగిన నీకే అర్పింతును ఆత్మరూపుడవు అమరత్వడవు ఆది అంతములు నీవే లేని వాటిని ఉన్నవాటిగా పిలిచేయ హోవా ఆత్మరూపుడవు అమరత్వడవు ఆది అంతములు నీవే లేని వాటిని ఉన్నవాటిగా పిలిచేయ హోవా ఒక్కరై ఉన్న దేవుడవు నాపై వసించవా నీలా నన్ను మార్చుటకు నాలో నివసించవా ఒక్కరై ఉన్న దేవుడవు నాపై నివసించవా నీలా నన్ను మార్చుటకు నాలో నివసించవా ఆరాధనా ఆరాధనా ఆరాధనా రాధనా స్థుతి ఆరాధనా ఆరాధనా స్థుతి ఆరాధనా నా ఆత్మతో ఆనందముతో స్థుతిను విరిగి నలిగిన హృదయము నీకే అర్పించును మహాదేవుడవు మృత్యుంజయుడవు మంచి కాపరి వినివే మొదటి వాడవు కడపటి వాడవు నీవే ఏసయ్యా మహాదేవుడవు మృత్యుం చేయడవు మంచి కాపరి వినివే మొదటి వాడవు కడపటి వాడవు నీవే ఏసయ్యా కరయున్న దేవుడవు నాపై వసించవా లీలానన్ను మార్చుటకు నాలో నివసించవా ఒక్కరయున్న దేవుడవు నీలా నాలో వసించవా నీలా నన్ను మార్చుటకు నాలు నివసించవ ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా స్తు ఆరాధనా ఆరాధనా స్తు ఆరాధనా జీవదాతవు నిత్యుడవు మహిమ స్వరూపుడు నీవే సర్వ సత్యమునకు మమ్ము నడుపినది నీవే పరిశుద్ధాత్ముడా జీవదాతవు నిత్యుడవు మహిమ స్వరూపుడు నీవే సర్వ సత్యమునకు మమ్ము నడుపునది నీవే పరిశుద్ధాత్ముడా ఒక్కరై ఉన్న దేవుడవు నాలో వసించవా నీలా నన్ను మార్చుటకు నాలో నివసించవా ఒక్కరై ఉన్న దేవుడవు నాపై నివసించవా నీలా నన్ను మార్చుటకు నాలో నివసించవా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా స్తి ఆరాధనా ఆరాధనా స్థుతి ఆరాధనా నా ఆనందముతో స్థుతి ఎంతును విరిగి నలిగిన హృదయము నీకే అర్పింతును పరవశించినే పాడగా నిన్నే నాలు నింపవ కరములెత్తి కీర్తించవా ఆత్మతో అభిషేకించవా పరవశించిన పాడగా నాలో నిన్నే నింపవా కరములెత్తికీర్తించగా ఆత్మతో అభిషేకించవా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా స్థుతి ఆరాధనా ఆరాధనా స్థుతి ఆరాధనా నా ఆత్మతో ఆనందముతో స్థుతింతును విరిగి నలిగిన హృదయము నీకే అర్పితును హలో థ్యాంక్ యూ వాక్యం చేసుకుందాం స్తోత్రం ప్రభావ పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి సంపన్నుడ మహోనతులకు తండ్రి మహిమ స్వరూపకు దేవా నీకు వందాలే సయ్యా నా ఈ ఘర్షణ కాలం అంత ప్రభావ సురక్షితంగా కాపాడారు ప్రభావ మీ కృపలు భద్రపరచుకున్నదైనా ఈ యొక్క మధ్య కాలశంలోనైనా మీ వాక్యం ధ్యానించలేగనా మీకు స్వరమైన దళితను భాగ్యాన్ని మాకు అలిగించినారు దాన్ని బట్టి నీకు వందనాలు అర్పించుకున్న నీకు కృతజ్ఞతలు అర్పించుకున్న దేవ సమస్త గణత మహిమానికి ప్రభావ నేనే మాత్రం మాట్లాడడం ప్రభు మనను బలపరచండి మా తలంపులు మాలోచన సమస్యను పుట్టివేని ప్రవ నైనా మా స్బుద్ధి మా సంత కొట్టివేని ప్రభావ మా ప్రవర్తన అంతట్లనైనా మీ యొక్క అధికారాత్మిక లోబట్టడం నా మీకు పక్షుధాత్మ అభిషేకమ మీ ఆత్మచేతము నడిపించండి ప్రభ ఓ దేవా మృదయంలో మీరు అన్ని ప్రభావం నివసించండి మాతో మాట్లాడానికి ప్రభావ ఈ వాక్యత్మ కనుగరించి ఈ వాక్య మీద గ్రహించిందని అర్థం చేసుకుని ప్రకటించలేగా తండ్రి మీకు ఆత్మసాయం అంతేసి నడిపించమని పక్షుతంగా ఉన్న ప్రాధాన్య బృందలు రాసిన రెండో పత్రికలో నుంచి ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాము మనమంతా దేవుని మందిరం అని వాక్యం చెప్తుంది కాబట్టి ఆత్మీయ దశలో మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుని మందిరం ఈరోజు ఎట్లా ఉంది దేవుని మందిరం అని చెప్పుకున్న జీవితాలు ఏ రీతిగా ఆయనకు అంగీకారంగా మనం జీవిస్తున్నాం అనే విషయము ఇక్కడ మనం ధ్యానిస్తున్నాం ఎందుకంటే ప్రతి దశలో మనకి దేవుడు ఎన్నో విధానాలుగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు ఆనాడు ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఎగురుదిన పత్రికలు మనం చూస్తాం నానా విధంలోను నానా సమయంలోను మన పితలతో మాట్లాడిన దేవుడు ఇగా అంతవరంతా తన కుమార్ని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన మన మధ్యలో ఉన్నాడు మన ఆయన ఆత్మరూపిగా మన హృదయంలో ఉండి ఈ రోజు మనం ఆయనతో మాతో మాట్లాడుతున్నాం ఆయన వినగలుగుతున్నాం కాబట్టి దేవుని మందిరం అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఈ లోక సంబంధించిన మందిరం కాదు అది మనకు తెలుసు ఆత్మీయ దర్శనం మనం అర్థం చేసుకున్నప్పుడు కాబట్టి అలాంటి మందిరము ఉన్న జనులు ఎట్లా ప్రవర్తిస్తున్నారు ఈ రోజు లోకంలో అనేది మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే మనం వాటిని అర్థం చేసుకపోతే మనం ఏ రీతిగా వాటి ప్రకటించగలం వాళ్ళ విధి విధానాలు మనం తెలుసుకోతే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళు ఎట్లా మనం బయటకు తీసుకురాగలం కాబట్టి ప్రభు మనకు సహాయకుడు ఆయనే మనం నడిపిస్తూ ఉంటాడు అందుకు మనం ప్రవక్తన గ్రంథాలు చదువుతూ ఉంటాము పాత నిబంధన కాలంలో సంఘాలు ఏ రీతిగా ఉందో దేవుని మందిరం అని చెప్పుకున్న ఒక సంఘము దేవుని మందిరం ఏ రీతిగా ఉంది అన్న జీవులు ఎట్లా ప్రవర్తించినారు వాళ్ళ జీవిత విధానం ఏ రీతిగా ఉంది కాబట్టి ఆ రీతిగా ఉన్నప్పుడు దేవుని ప్రవక్తలు వాళ్ళు ఎట్లా హెచ్చరించినారు వాళ్ళు ఎట్లా కొంతమంది బయట తీసుకొచ్చినారు అన్నప్పుడు కొత్త నిబంధన కాలంలో కూడా అంతే కదా అందుకే తిమోతి రాసిన పత్రికలో మనం చూస్తాం మా వాక్యం ఎందుకంటే పౌలు తను తిమోతికి చెప్తాడు దేవుని మందిరం అంటే జీవం వల్ల దేవుని మందిరం అంటే ఎట్లుండాలంటే అది జీవం ఉండాలనిలో తర్వాత అది ఒక స్తంభంలాగా ఉండాలా తర్వాత సత్యం దాంట్లో ఉండాలా కాబట్టి మందిరమే ఒక స్తంభంలాగా ఉండాలా సత్యంలాగా ఉండాలంటే ఏ స్లోవే సత్యం కాబట్టి ఆయన సత్యము మందిరంలో ఉండాలంటే నువ్వు ఆయన సత్యం లాగా మారాలంటే ఏ స్లో లాగా మనం మారాలా ఆయన గుణగణాలు ఆయన విధానాలు అన్ని మనలో ఉండాలా కాబట్టి మన ఒక స్తంభం లాగా ఉండాలా ఒక స్తంభంలాగా ఉంటే నువ్వు అనేక చూస్తారు కదా ఆ స్తంభం నిలబడితే ఒక ఎత్తుైన పర్వతం ఉంటే అందరు చూస్తారండి చాలా ఎత్తుగా ఉందండి కాబట్టి ఈ లోకంలో మనం కిందికున్నం అనుకో స్థంభం నిలబడితే ఏం చేస్తారు అందరు చూస్తారు అదే స్థమ్మము కింద అనుకోండి ఎవరైనా చూస్తారా ఎందుకంటే కింద కనిపించదు అన్నట్టు కాబట్టి ఈ లోకంలో మనం చూస్తే మనుషులంతా కింద పడిపోయిన వాళ్ళలాగున్నారు ఆత్మీయ దృష్టిలో మనం అర్థం చేసుకుంటే దేవుడు ఒక మందిరం ఒక స్థంభం లాగా దేవుడు నిలబెడితే ఆయన మందిరంలో మనుషులు ఈరోజు ఏం చేస్తుంటే అవి పడిపోయిన స్థితిలో ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏ స్థితిలో పడిపోయినారు కూడా వాళ్ళు తెలియని స్థితిలో ఇది బలహీత అన్నట్టు కాబట్టి వాళ్ళ ఆత్మీయ జీవితం ఎట్లా ముందు తీసుకుపోవాలన్న మార్గం చూపించే వాళ్ళు లేనన్నట్టు నసపుకుడు పిలుపు చెప్పినప్పుడు సువార్త చెప్తే ఎవడైనా త్రోగ చూపించుకుంటే ఎవడు ఎట్లైనా తెలుస్తున్నాడు కాబట్టి దేవుడు ఆ రీతిగా ఎందుకు నడిపించిండు అన్నప్పుడు ఈ చివరి కాలంలో కూడా మనల్ని కూడా మన పిలుపు కూడా అట్లా ఉండాలా దేవుడు మనల్ని ఆ రీతికి నడిపిస్తూ ఉంటాడు అడుగు ఎన్నో ఎన్నో విధానాలుగా ఎన్నో విషయాల ప్రకారంగా నడిపిస్తూ ఉంటాడు పరిశుధాత్మ నడిపింపు మనకు ఉన్నప్పుడు మనం ఆ రీతి మనం అది గ్రహించగలిగి మనం పోతూ ఉంటాం ఎందుకంటే ఈ లోకంలో సంఘాల్లో పరిశుధాత్మ నడిపింపు ఉండదు ఉండదు కాబట్టి వాళ్ళు తన ఇష్టానుసారంగా వాళ్ళు చెప్పుకుంటూ బోధిస్తూ పోతూ ఉంటారు అయితే మొన్న విషయంలో సండే రోజు ఒక సంఘానికి నన్ను ఇన్వైట్ చేసిండు అయితే ఆ సంఘంలో ఎంతోమంది ఉన్నారు చాలా పెద్ద జనాలు ఉన్నారు కానీ పాస్టర్లు ఉన్నాడు కానీ అంక పరిశుదాత్మ లేదు కాబట్టి నేను ప్రార్థన చేసుకున్న ప్రవ్వ ఏ రీతి ప్రకటించాలా ప్రభావ ఈ వాక్యాన్ని ఈ సంఘం ఏ రీతి ఉంది నాకు చూపించి ప్రవ్వ అని నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ఎన్నో విషయాలు బయపరిచింది ఏసు క్రీస్తున్ నామం గురించి బయలుపరిచిండు తర్వాత ఆ అపోస్తులు ఆయన పౌలు అక్కడ ఎప్ప ప్రకటించాన్ని తిరిగి వచ్చేటప్పుడు ఆయన అపోలో అనే ఒక వ్యక్తిని కనుగొన్నప్పుడు వాళ్ళంతా ఆరాధన చేస్తున్నప్పుడు ఆయన వచ్చి ఆయనతో వాళ్ళతో సంభాషించినప్పుడు ఏం జరిగింది అనే విషయం వాళ్ళంతా పాటలు పడుకున్నారు ఆరాధన చేస్తున్నారు మనం తెలిసి ఈ కానీ అక్కడ ఏం చేస్తున్నారు మనం అంటే ఈ లోకంలో సంగమంతా ఈ రోజు ఎట్లుందంటే పాటలు పడుకున్నారు ఆరాధన చేస్తున్నారు అన్ని చేస్తున్నారు కానీ ఎవరికి పాటలు పడుతున్నారో వాళ్ళు తెలియదు కాబట్టి పాస్టర్స్ ఏ రీతికి వాళ్ళు చెప్తారో ఆ రీతిగా చేస్తున్నారు అందుకే మనం విషయంలో చూస్తాం వారు నైర చూపు భయభక్తులు మానవ విధులు బట్టి నేర్చుకునేది కాబట్టి ఈ మానవ వీధులు బట్టి నేర్చుకోవడం అంటే ఏంది మానవ వీధులు అంటే మనం అర్థం చేసి అది దైవికమంది కాదన్నట్టు మానవ అంటే దైవికమైనది కాదు మానవ అంటే మనిషి కదా అంటే శరీరమైంది అన్నట్టు శరీరకమైన వాటి నుంచి చూసి దేవుని ఆరాధిస్తున్నా కానీ ఆత్మ సంబంధమైన ఆరాధన ఆత్మతో సత్యంతోనే ఆరాధించాలనేది ఈ రోజు అది బయలుపరచబడలే వాళ్ళకి ఎందుకు బయలుపరచబడలేదంటే చెప్పేవారు లేరన్నా లేకుండా తెలుసుకో తెలుసుకోలేకనా లేకుండా ఒకవేళ తెలిసి ఆరాధితలు చేస్తున్నావా కాబట్టి ఈ రోజు చూస్తే అంత భయంకరంగా ఉంది దేవుని సంఘం కాబట్టి అలాంటి సంఘము ఆ రీతి ఉన్నప్పుడు మనిషి విధానము ఏ రీతిలో దేవుడు ఆ యొక్క నుంచి మనం బయట తీసుకొచ్చిండు పాపకు జీవితం నుంచి బయట తీసుకొచ్చినప్పుడు నీకు కొత్త జీవితం ఇచ్చినప్పుడు ఏ రీతిలో ప్రభు కొరత జీవించగలుగుతాను నువ్వు ఆయన నమ్ముకున్నాం బాగానే ఉంది ఆయన నామంలో బాపసం తీసుకున్నాం బాగానే ఉంది ఎన్నో రకాలుగా నువ్వు ఆయన గురించి మేలు పొందుకున్నా బానే ఉంది కానీ ఆయన కొరకు మనం జీవిస్తావా అంటే లేదు ఒక ప్రశ్నలాగా అయిపోయింది పోయిన వారం మీకు మీ పాఠాల వారు ఏ వాక్యం చెప్పిండో అని మీరు గుర్తు చేసుకోండి వాళ్ళు అవుతున్నారు అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోండి కాబట్టి నేను అనుకున్న దేవా ఇంత భయంకర స్థితిలో ఉన్నది ఈ సంఘం మీరు ఇది అన్నప్పుడు ఇప్పుడు నేను ఎట్లా చెప్పాలా బ్రావు అంటే ఎన్నో విషయాలు దేవుడు చెప్పించింది ఆయన మాట్లాడే దేవుడు కదా కాబట్టి ఆ పాస్టర్ లాస్ట్ ఒప్పుకున్నాడు నువ్వు పరిశుధాత్మ అభిషేకం లేకుండా నువ్వు సేవ చేస్తే అది ఇల్లీగల్ మాకు తెలుసదు దేవుని ఆత్మ నీళ్ళు లేకుండా నువ్వు సేవ చేస్తే ఏదో ఒక ఆత్మ కూడా ఉంటుంది కదా అది దయ్యమాత్మ అది వెలుగుదూత దూర ఆత్మ కూడా ఉంటుంది అది కూడా సేవకులు ఈరోజు మనకు కనిపిస్తూ ఉంటుంది వాళ్ళు వాళ్ళ భక్తి చేస్తారు అనుకుంటారు కానీ అది ఆత్మ సంబంధమైన భక్తి లాగా ఎందుకు మానవ విధుల లాగా ఉంటారు ప్రోగ్రామ్స్తోనే నడుస్తూ ఉంటాయి కానీ వాళ్ళు ఆ రీతిలో చెప్పినప్పుడు చివరికి వాక్యమంత్ వాళ్ళు ఒప్పుకున్నారు అనేకులు పశ్చాతా నేను ఇంతగా ప్రభావం నువ్వు జీవిస్తున్నావు ఇంతకాలం నమ్ముకున్నావు నువ్వు ఏ రక్తిగా ప్రభు కొరకు అంగీకారం జీవించగలుగుతున్నావు నువ్వు ఎట్లా ఫలించగలుగుతున్నావు అని ఎన్నో విషయాల్లో ప్రభు అక్కడ మాట్లాడినప్పుడు అనేకులు పశ్చాతాపడి వాళ్ళంతా పాపాలు ఒప్పుకొని ప్రభువుని స్వీకరించడం తర్వాత ఆ పాష ఒప్పుకున్నాడు పశుదాత్మను లేకుంటే మనం జీవించడం దేవుని ఆత్మ మనం లేకుంటూ ఏమవుతుందంటే చెప్పిన సీక్రెట్ చెప్పినావు ఆ దేవుని ఆత్మ నీళ్ళు ఉంటే నువ్వు శరీరంగా జీవించవు నువ్వు శరీరంగా ప్రవర్తించవు శరీకంగా మాట్లాడవు అందుకు దేవునికి ఆత్మ నీకు అవసరం ఎందుకంటే నువ్వు రక్షణ పొందిన తర్వాత రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి పర్శుదాత్మ అభిషేకం ఆయన ఇస్తారని చెప్పి అన్నాడు పేతురు పేతులు అక్కడ పుస్తకల కార్యంలో కాబట్టి మీరు పశుదాత్మ మీరు బాప్సం పొందుకున్నారు పర్శుాత్మ పొందుకున్నారంటే ఏ నామంలో బాప్సం పొందుకున్నారు బాపిస్ నుంచి వ్యవహానిచ్చిండు ఆయన నా వెనక వచ్చేవాడు చూడండి మారుమని సంబంధించిన బాప్సం గురించి అని చెప్పిండు కానీ మీరు ఏసు క్రిస్తాం బాప్సం అని చెప్పినప్పుడు వాళ్ళు రిటర్న్ రెండోసారి భాప్సం తీసుకుంటాం మనం చూస్తాం అట్లా కొంతమంది బయటకు వచ్చింది అట్లా కొంతమంది నాకు చెప్పిండు పోయిన వారంలో మేము తీసుకుంటామని ఎందుకంటే మనుషులు ఎంత బలవంతం చేస్తుందంటే ఒక మృగంలాగా ఉన్న మనం తెలుసు ఇవన్నీ మనం ఎప్పుడు గతంలో విన్నాం కానీ ఆ విన్న టైంలో మనం ఎట్లా వాళ్ళని బయట తీసుకురావాలని నేను కూడా దేవుడు చూపించాడు మనకి మన ప్రయాసంగా అనుకున్న వాడు అట్లా ఉన్నాడు వాడు ఎట్లా ఉన్నాడు అని చెప్పుకుంటే కాదు కదా వాడు అట్నే ఉన్నాడు ఫస్ట్ నుంచి కానీ అట్లా ఉన్నవాడిని మనం ఎట్లా బయట తీసుకొని రావాలా అది మన సేవనంటూ అందుకే మనం ఎవరిని కూడా విమర్శించం కదా ప్రేమతో మనకు చెప్తా ఉంటుంది అందుకు దేవుడు ఆ రీతిలో నడిపిస్తూ ఉంటాడు మనల్ని కాబట్టి ఇక్కడ మనం చూస్తే వాళ్ళు ఒప్పుకున్నారు అక్కడ లాస్ట్కి పశుదాత్మ అభిషేకం పొందుకోవాలని కాబట్టి పశుదాత్మ అంటేనే తెలియకుండా సేవ చేస్తున్నారు ఈరోజు పాస్టర్స్ కాబట్టి వాళ్ళకి అది బయలుపరచబడింది వాళ్ళని అంగీకరించిన ఆమోదించుకున్నారు మీ వ్యక్తిగత ప్రార్థనలో దేవుని ఆత్మచర్ నడిపిడాల ఒక విషయం తెలుసా మీరు దేవుని ఆలయం దేవుని ఆలయం ఎవరైనా పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తారు చూడండి అందుకు ఆలయం పరిశుద్ధమైంది కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలా అందు ఆయన నీ హృదయం నుంచి నువ్వు అర్థం చేసుకోగలవు ఎప్పుడన్నా చూడండి వాళ్ళు ఆ రీతిగా విన్నప్పుడు వాళ్ళ హృదయాలు ప్రభుకు స్వీకరించడం ఒక ఎన్నో విషయాలు దేవుడు కాలేలా చేసిన గొప్ప గొప్ప కాలేసి ఒక కఠినమైన ఒక యవనస్త్రాలు భర్త చనిపోయింది హిందూస్ కానీ ఏసు ఇష్టం లేదు నా భర్త చనిపోయింది భర్త నమ్ముకున్నాడు ప్రభుని ఆమె నమ్ముకోలే కానీ అంత కఠినంగా మాట్లాడింది దేవుడు అంటే మాకు ఇష్టం లేదని చెప్పండి కానీ ప్రార్థన చేస్తే దేవుడు దేవానికి ఎట్లా సువార్త చెప్పాలి ప్రభావ ప్రార్థన చేసుకున్నాం తర్వాత ఆమె సువార్త చెప్తే చివరికి ఆమె ప్రార్థన చేయించుకుంది అంత కఠిన అంత కఠినంగా మాట్లాడినామే దేవుడు మాకు ఏం చేశాను ఏడిసి అంత దుఃఖంలో ఉన్నామే కానీ ఆ కుటుంబ కొరికే దేవుడు నన్ను నడిపించలేము నాకు గత వారం కూడా అట్లనే ఆ రీతిగా అంటే వాళ్ళ హృదయాలు ఎట్లా ఉన్నాయి అనే విషయం మనం అక్కడ చూస్తున్నాం కాబట్టి మన సేవలు కూడా అంతే కదా మనుషులకు మనం ఆదరణ కలిగిస్తూ ఉంటాం ఆదరణ కలిగించే వాళ్ళకి ఆదరణ కలిగిస్తూ ఉంటాం వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా బయటకు రావాలా ఆ రీతి మనం అన్నీ చెప్తూ ఉంటాం కానీ ఈరోజు సంఘంలో అట్లా లేదు మనుషులు ఎట్లా ప్రవర్తిస్తున్నారు ఉందరంటే ఏదో ఆచారబద్ధంగా జీవించి వెళ్ళిపోవటం తప్పటి నుంచి వాళ్ళ ఆత్మీయ జీతంలో అభివృద్ధి పొందాలా దేవుడు ఒకనొక దినం నీ లెక్కడుగుతాడు నీ యవన కాలం నుంచి ఈ రోజు వరకు నువ్వు చనిపోయినంత వరకు దేవునికి ఎంతో అవకాశం ఇచ్చింది నువ్వు ఎంతోగా నీ దేవుడికి ఇచ్చింది కానీ నువ్వు ఏం చేసిన ప్రముఖుకు వాటి అన్నిటి గురించి నీకు తెలియదా అని దేవుడు చెప్తే ఒకనొక దినం నీ పరిస్థితి ఏం నువ్వు నమ్ముకున్న దేవుడు ఒకనొక దినం నీకు కనిపించకపోతే నీ పరిస్థితి ఏం నువ్వు నమ్ముకున్న విగ్రహము నీకు కనిపించకపోతే నువ్వు నమ్ముకున్న దేవుడిని కనిపించకపోతే నీ పరిస్థితి ఏం చూడండి ఆ రీతిగా మనం చెప్పినప్పుడు వాళ్ళకి వాళ్ళ హృదయాల్లో కనిపిగలుగుతుండదు ప్రార్థన చేయించుకుంది చూడండి అంటే దేవుడు మనల్ని ఏ రీతిగా నడిపిస్తున్నాడు అనే విషయం సో నేను నాకు అప్పుడు అనిపించింది ఇంతకాలం మనం ఆలస్యం చేసినాం కదా ఎన్నో విషయాలు బయలుపరచబడ్డాయి కానీ అవి మనలోనే పెట్టుకున్నాం కొంతకాలం చాలా రోజుల నుంచి మనం నేను నా విషయం చెప్తున్నా నేను కూడా నేను కొంత నిర్లక్ష్యం చేసినా కొంతకాలం పోలే ఎక్కడెక్కడే సేవ చేసినాం సేవ మానేలే కానీ ఎక్కడెక్కడే సేవ చేసినాం కానీ బయట ప్రపంచంలో ఏ రీతిగా ఉంది క్రైస్తవ సంఘ వ్యవస్థ అనేది మనం విన్నో వాక్యాలు అవి ఏ రీతిగా కనిపిస్తున్నాయి కళ్ళారా చూస్తున్నాం మనం ఎంత భయంకరమైన పరిస్థితి ఉంది అంటే ఆయన రాక ఎంత సమీపగా ఉంది మనుషులు ఎట్లా జీవిస్తున్నారు ఈరోజు సంఘం అనేది దేవుడు చూపిస్తున్నాడు కానీ ఈరోజు సంఘంలో ఉన్న పరిచారకులు పాసర్స్ ఎట్లా ఉన్నారు అంటే వాళ్ళ గురించి మనం తప్పుగా మాట్లాడడం కానీ వాళ్ళ రోళ్ళు వాళ్ళు పాటించిందా లేదా అనేది మనం చూస్తున్నాం అందుకే ప్రతి దశలో మన దేవుడు ఈ లోకానికి వేరుగా మనం దొరికింది ఈ లోకం నుంచి నేను ఈ లోకం నుంచి నేను ఈ లోకం నుంచి మేము కాబట్టి ఈ లోకస్తుల మనం జీవించదు అందుకే రెండో కరుంది పత్రికలో ఆరో అధ్యాయము పద్నాలుగు వచ్చినా మనం చూస్తాం ఇక్కడ మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలువినకు చీకటితో ఏమి పొత్తు చూడండి అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి ఎవరు అవిశ్వాసాలు చెప్పండి అవిశ్వాసం అంటే ఎవరు విశ్వాసం లేని వల్ల లేక విశ్వాసం ఉండి అవిశ్వాసాలుగా మారిపోయిన వలన మరి వాళ్ళతో జోడుగా ఉండొద్దు అంటున్నాడు అంటే ఎందుకు వారితో అంటే నువ్వు వాటితో జోడుగా ఉంటే వాడి గుణగాలు నీకు వాడి వాళ్ళ క్రియలు నీకు ఎందుకంటే వాళ్ళు కూడా అట్టనేవి జీవిస్తున్నారు కదా అవి ఉంది కానీ అవిశ్వాసం ఉంది కానీ విశ్వాసం ఉంది కానీ అవిశ్వాసం ఉంది మన అవిశ్వాసం అంటే ఏంది దేవుని వాక్యం నమ్మని విశ్వాసం అన్నట్టు అది సత్యాన్ని నమ్మని విశ్వాసం విశ్వాసం ఉంది నాకు కానీ నువ్వు దేవుని వాక్యం నమ్ముతున్నవా ఆయన సత్యాన్ని నమ్ముతున్నవా అది కాదు అసలైన విశ్వాసం కానీ అవిశ్వాసంతో జోడు ఉండదంటే నువ్వు సత్యంలో లేని వాళ్ళతో జోడి ఉండొద్దు అంటే దాని అర్థం ఏంది నిజంగా వాళ్ళతో సాహసం చేయొద్దని కాదు వాళ్ళ క్రియలు ఏ వాళ్ళ విశ్వాసం ఏ రీతి ఉందో వాళ్ళ క్రియలు పాటించొద్దు అని దాని అర్థం అంటే వాళ్ళు పాటించొద్దు వాడు అవిశ్వాసం ఉండడు వాడు విశ్వాసంగా మార్చాల మన ప్రయాసం కానీ వాడి క్రియలు మనం పాటించొద్దు ఈ రోజు సేవా జీవితంలో ఉన్నప్పుడు ఈ రోజు లోకంలో ఎట్లా జరుగుతుంది వాళ్ళు అటనే జీవిస్తున్నారు కదా అటనే జీవిస్తున్నారు కాబట్టి మికా అయిన ప్రవక్త ఆయన అహాబు రాజు యుద్ధానికి పోయేటప్పుడు నాలుగు మంది ప్రవక్తలు ఏకగ్రీగా ప్రవచిస్తారు వాళ్ళను ఒకటే ఆత్మ అంటే దయ్యపు వాళ్ళు వచ్చి రాజు విజయం పొందుతుని చెప్పి ప్రవచిస్తే మికాయి చెప్తాడు రాజు చనిపోతుడని ప్రవచించింది ఆయన ఒక్కడే కానీ అంతమంది మేజర్ ఎక్కువ ఉంది కానీ ఒక్కడే ప్రవచిస్తే ఆ ఒక్కడు మాట అది నెరవేరుంది ప్రవచనం కానీ వాళ్ళంతా మోసపోయి ఈరోజు క్రైస్తవా ఆ జీవితము మోసపోయిన జీవితం లాగా ఉంది అబద్ధపు ఆత్మ ఉంది వాళ్ళు మోసపచ్చే ఆత్మ ఉంది వాళ్ళు బ్రహ్మపచ్చ ఆత్మ ఉంది వాళ్ళు కానీ ఆ బ్రహ్మపచ్చ ఆత్మల నుంచి ఆయన సత్య స్వరూపిన ఆత్మలకు నడిపించాలంటే బహు కష్టతరం అది ఎందుకంటే అది దేవుడు మనకు చెప్పిన విధానం ఆత్మీయమైన విధానం అది అది ఆత్మీయంగానే మార్చుకోవాలా ఎందుకంటే చూడండి అది ఎట్లా ఉంటుందంటే ఉపమాన రీతి చెప్తున్నా నువ్వు నీలో ఆయుధం లేకుండా యుద్ధం చేయాలా ఆయుధం లేకుండా యుద్ధం చేయాలంటే అయ్యమ సాధ్యం సాధ్యం కాదు కదా నువ్వు యుద్ధం అనే ప్రకృతి సంబంధం మీరు అర్థం రెండు విధాలుగా అర్థం చేసుకోండి ఫిజికల్గా అర్థం చేసుకోండి స్పిరిచువల్గా అర్థం చేసుకోండి నువ్వు యుద్ధం లేకుండా నువ్వు కొట్లాడపోగలవా యుద్ధంలో పోకుండా అంటే నీలో ఆయుధం లేకుండా పుట్టిగా నువ్వు నువ్వు యుద్ధానికి పోతే ఏమై తిన పరిస్థితి యుద్ధం చేయలేవన్నట్టు నీకు ఒక ఆయుధం అవసరం చూడండి కాబట్టి ఏ రీతిగా అర్థం చేసుకుంటున్నాను అది ఈరోజు ఎట్లా ఉంది యుద్ధానికి పోతున్నారు సేవ అనుకున్నా కానీ ఆయుధం లేదు దేవుని వాక్యం లేదు దేవుని వాక్యం లేకుండా సత్యం లేకుండా నువ్వు ఏం సేవ చేస్తావు మానవ విధుని బట్టి సేవ చేస్తారు మనుషులు అది చేయాలా అందుకు దేవుడు అవిశ్వాసతో మీరు జోడిగా ఉండొద్దు అంటే వాళ్ళతో జోడిగా ఉండొద్దంటే వాళ్ళ క్రియలు వాళ్ళు ఏదైనా చేయొద్దు వాళ్ళతో మనల్ని కలుస్తారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ దగ్గరికే దేవుడు మనం నడిపిస్తారు ఎందుకంటే ఒక విషయం మనకు ఒక విషయం నాకు ఎందుకు అది ఎట్లా అర్థం అంటే ఎలిషా గురించి మీకు తెలుసు కదా బైబుల్లో గురించి మీకు తెలుసు కదా ప్రవక్త ఆయన చనిపోయినప్పుడు ఏం జరిగిందంటే ఆయన సమాధి చేసినప్పుడు ఆయన పక్కనే ఒకరిని సమాధి చేస్తారు ఎవరో ఒక వ్యక్తి ఎలీషా యొక్క ఆ గుంట తీసినప్పుడు వాళ్ళ శవాన్ని పెట్టప్పుడు ఎలీషా యొక్క ఆ వెముకలు ఆయన తగినప్పుడు ఆ శవం లేచి నుంచి అలా జీవం వచ్చి లేచి నుంచి చూడండి ఆయన ఎముకల్లో కూడా జీవం ఉంది అన్నట్టు అంటే దాని అర్థం ఏంది చూడండి మనలో జీవం ఉంటే దేవుని యొక్క జీవం మనలో ఉంటే ఆయన వెలుగు ఆయన శక్తి ఆయన పరిపూర్ణత మనలో ఉంటే ఇతరులకు అది కాటినప్పుడు వాళ్ళ జీవింపబడతా ఉంటుంది అందుకు మనం అందుకు మనం ఏం చేయాలి ప్రతి దశలో మనం ఆ విధానాల మనం పాటిస్తూ మనం ముందుకు పోతూనే ఉండాలి ఆయన లేచి కూర్చున్నాడు ఆ శవం లేచి కూర్చున్న ఆశ్చర్యం కదా ఎండిపోయిన ఎముక తగిలితే ఆ శవం లేచి కూర్చోవడం ఏంటంటే ఎంత పవర్ ఉన్నట్టు ఆ ఎముకల్లో అంటే దేవుని యొక్క పవరు ఉంటే ఆ పవరు ఎప్పుడైతే మనుషులకు తాగుతుందో ప్రభావమో వాళ్ళంతా మారుతా ఉంటారు వాళ్ళ జీవితాలు మార్పు చెందుతా ఉంటాయి కాబట్టి అది మనుషులు దేవుడు సంఘానికి ఇచ్చిండు కానీ సంఘం ఈరోజు వాడుకుంటలేదు కాబట్టి అది వాళ్ళకి మనం జ్ఞాపకం చేయాలా దేవుడు మీకు ఎంతగా దేవుడు అధికారం మీరు అంతా వాళ్ళు కానీ మీ రోజు ఏ రోజన్నా కానీ మీరు దాన్ని వాడుకున్నారా ఆయన మైమికరకు అనే ప్రశ్న చూడండి ఎన్నో విధానాలుగా దేవుడు మాట్లాడుతుంటారు కానీ వాళ్ళని బయట తీసుకురావటం అట్లు బహు కష్టకరం ఉన్నది చూడండి ఎట్లా అంటే నాకు ఒక విషయం ఒక తలంపైందంటే ఎట్లా వాళ్ళని బయట తీసుకురావాలా నువ్వు ఆయుధం లేకుండా అంటే నువ్వు కొట్లాడేది కాదు కదా నువ్వు కొట్లాడేది కాదు కదా చూడండి నువ్వు కొట్టాడేది కాదు ఇది ఆత్మీయ పోరాటం కదా యుద్ధాలు చేసేది కాదు కొట్లాడుకునేది కాదు కదా ఆయుధం లేకుండా నువ్వు వాళ్ళ మీద విజయం పొందటం అంటే అది ఆత్మీయమైన విధానం మనకు తెలుసు ఆత్మ వల్ల కడ్డం అది తర్వాత విషయం అది కానీ ఆత్మీయ దశలు ఏంటంటే అది నీ ఆత్మ సంబంధి అది నువ్వు కడ్గం మీకు కనిపించరు కదా ఆత్మ కనిపిస్తుందా కానీ ప్రకృతి సంబంధ పోతే కర్రలో కట్టెలు తీసుకొని పోతారు ప్రపంచ తీసుకొని పోతారు కానీ మనం చేసే యుద్ధము ఆత్మీయ మీద అది మనుషులు కనిపించదు కాబట్టి ఆ యుద్ధంలో మనం పోతున్నాం కాబట్టి మనకు అది దేవుడు అది విజయం ఇస్తారు మనకు కానీ ఇక్కడ మనం చూస్తున్నది ఏంటంటే ఈ లోకంలో మనిషి నీ మీద విజయం పొందాలంటే ఒక రాజ్యం విజయం పొందాలంటే కడ్గం అవసరం కానీ అది లేకుండా వాళ్ళ మీద మనం విజయం పొందలేం అంటే ప్రకృతి సంబంధంగా మనం అర్థం చేసుకుంటే ఏ రీతిగా మనం అర్థం చేసుకుంటాం అది కానీ ఈరోజు వాళ్ళు అనుకుంటున్నారు మేము యుద్ధం మాకు ఎలాంటి ఆయుధం అవసరం లేదు మా పాటకు మేమే సేవ మాకు ఏం అవసరం లేదని పోయే చేసే సేవ అది విజయం రాదు నువ్వు నియమం ప్రకారంగా పోరాటం చేయకపోతే ఎట్లా విజయం వస్తుంది యుద్ధంలో పోయేవాడు ఒక నియమం ఉంటుంది ఒక ప్రణాళిక ఒక నియమం ఉంటుంది ఆ నియమం ప్రకారం నువ్వు పోరాటం చేయకపోతే నీకు విజయం వస్తుంది సైతం శక్తి మీద ఎట్లా విజయం పొందుతుంది నువ్వు ఈ రోజు జరుగుతుంది అదే సంఘము ప్రార్థిస్తే సరసాలు బద్దలు కూడా బద్దలైపోయి పరలోకి పునాదులు కూడా కదిలిపోతున్న అంత పవర్ఫుల్ ఆ ప్రార్థన శక్తి సంఘానికి దేవుడి ఇస్తే ఈ రోజు సంఘం అట్లా కానీ వాళ్ళకు కనివిగా చేయాలి కదా నిద్రించుకున్న వారిని వెన్ను తట్టాలా ఈ రోజు క్రైస్తవ అంతా చీకట్లో ఉంది అది అది చీకట్లో తడువులాడుతుంది ఎక్కడుంది గోడ ఎక్కడ గోడ ఉంది అని దాన్ని తలులాడుతున్నది దాన్ని తలులాడుతూ తిరుగుతున్నారు కానీ అది ఆ చీకటి కాలం కూడా ముగించే టైం దగ్గర పడిపోయింది వాడు వెలుగుని చూడకుండానే వాడు కాలం ముగించిపోతుంది ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు కానీ అలాంటి చీకట్లో ఉన్న వాళ్ళ వాళ్ళ జీవితంలో వెలుగును తీసుకొని రావాలంటే ఎట్లా వాళ్ళు చేయాలా అనేది వాళ్ళు అది చేయలేకపోయినారు వాళ్ళు వెలుగులాగా ఉండలేకపోయినారు కానీ దేవుడు మనకు అది ఇచ్చిండు కాబట్టి ఇక్కడ ఉంది వాకింగ్ చూడండి మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి అంటే చూడండి ఏ రీతిగా జోడుగా ఉంటుంది వాళ్ళ వాళ్ళ బయట తీసడం చాలా కష్టం కదా వాళ్ళు అబద్ధ బోధలో మొత్తము ఏరులతో సహా నాటుకోబడ్డాయి కానీ ఇప్పుడు మీరు ఒక విధానం మనం చూస్తే ఒక ముళ్ళకంప ఉందనుకో ఒక ముళ్ళకంప మీద ఒక బట్ట వేసేటప్పుడు ఏం జరుగుతుంది నువ్వేం చేస్తూ ఆ ముళ్ళకంప మీద బట్టేస్తే బట్ట ఎవరి ముళ్ళకప్ప మీద ఎవరు ఏమన్నా దీని బట్ట మంచి దాని మీద వేసుకోవచ్చు కదా దండ మీద ఆరేసుకుంటారు చాలా మంది బట్టలు బిల్డింగ్ పైన కానీ ఎవరన్నా ముళ్ళకప్ప మీద బట్టేస్తారా అంటే మీరు అర్థం చేసుకోండి ముళ్ళకంప మీద బట్టేటువంటి ఏంటంటే వాళ్ళ జీవితం ఎట్లా ఉంది అంటే ముళ్ళకంపలో ఉంది ముళ్ళ పొదల్లో విత్తనం దేవుని వాక్యం ఉంది కానీ ముళ్ళల పొదల్లో ఉంది ఆ ముళ్ళ పొదలు ఏం చేస్తున్న మనుషుల్ని పొందలేదు వాక్యం ఆ ముళ్ళ పొదలు ఆ వాక్యాన్ని అంచి వేస్తుంది ఐగికమైన విచారాలు కానీ వాళ్ళు దాని నుంచి బయట రాలే స్థితి ఉన్నారు ఎందుకంటే ఆ ముళ్ళు గుచ్చుకుంటున్నాయి వాళ్ళకి వాళ్ళకి ఎన్నో భారాలు పెడుతున్నాయి అది వేలేస్ చేతులు ఉన్నారు ఎందుకంటే ముళ్ళకంప ఆ విత్తనం మీద అది పాకిపోయింది అది ఆ ముల్లకంప మిత్రం మీద పాకిపోయింది ఒక విత్తనం వేసి దాని చుట్టూ పైన ముళ్ళ కంపిస్తే ఎట్టుని పరిస్థితి కొన్ని ఉన్నావు అనుకో నువ్వు కింద నువ్వు మీద మొత్తం ఒక పెద్ద బొరువు ఒక పెద్ద తీసుకొచ్చి నీ మీద పడేసి నీ పరిస్థితి ఏం కావాలా బయటకు వస్తావు నువ్వు ఈ రోజు క్రైస్తవ జీతం అట్లా ఉంది కానీ ఆ ముళ్ల పదలో నుంచి వాళ్ళని బయటకు తీసుకురావాలంటే అది బహు కష్టమైంది సేవ మన సేవ అదే కదా ఎంతమంది మనకు వ్యతిరేకంగా తయారైతుంటారు సత్యం ప్రకటించినా కానీ వ్యతిరేకంగా తయారవుతుంటారు అన్నింటినీ మనం భరించాలి కదా కానీ ఒక్క విషయం ఏంటంటే వాటిని తాళాలా మనం భరించాలా ఆ ముళ్ల కంపలు ఉన్న బట్టను ఏం చేయాలంటే దాన్ని జాగ్రత్తగా మనం తీయాలి అది చినగొద్దు నువ్వు నువ్వు గట్టి గట్టి లాగిననుకో ఏమైతే అది కానీ అది చినిపోతే నీ ప్రయాసం మొత్తం పోయినట్టే కదా నువ్వు ఎంత వాటిని ప్రకటిస్తే ఎంత చేస్తే మన సేవ అదే చూడండి అందుకే మన సేవ చాలా కఠినంగా ఉంటుంది అయినా కానీ ప్రభు సహాయకుడు మనకి అటువంటి కఠిన విధానాల్లో కూడా దేవుడు మార్చే దేవుడు ఎందుకంటే నువ్వు కాదు కదా మాట్లాడేది ఆయన పవర్ ఆయన ఆయన పవర్ నువ్వు అధికారం వాడినప్పుడు ఆయన పవర్ రిలీజ్ అయినప్పుడు ఎంతటి పత్తి మోకాలని ఏసుక్రీస్తాను అది దేవునికి వాక్కుకు అది లోబడాల్సిందే నా మాట అగ్ని వంటిది కాదా నా మాట బండను బద్దలిసే శుద్ధి వంటిది కాదంట ఎంత కఠినోడైనా సరే అది బండ కూడా రాతి గుండు కూడా అది మాంసం గుండెగా ఆయన వాక్యంలో పవర్ ఉంది కానీ ఈ రోజు గొప్ప జనము ఆ ముండ్ల పొదల్లో దాగి ఉన్నారు గచ్చ పదల్లో ఉన్నారు వాళ్ళ జీతాలు ఆ ముండ్ల పొదల్లో బట్టేసుకున్నారు దేవుడి మంచి వస్త్రాలు ఇస్తే ఆత్మీయన వస్త్రాలు ఆ వస్త్రాల్లో ముండ్ల మీద పరుచుకొని పనుకున్నారు ముండ్ల మీద ఉన్న వాళ్ళ జీతాలు ఎటు దిగినా కానీ ముళ్ళ పొదలే ఉన్నవాళ్ళు రాలేని స్థితిలో ఉన్న వాళ్ళు కానీ మనం పోవాలి కదా ఆ ముండ్ల పొదల్లోకి మనకు కూడా దెబ్బలు తగ్గుతాయి అన్నట్టు కానీ ఆ ముండ్ల పొదలు పోయినా వాటిని జాగ్రత్తగా తీసుకొని రావాలా అది మన ఎట్లా తీసుకురావాలా ఎట్లా చేయాలనేది అది మన తలంపు కానే కాదు ప్రభు నడిపింపది ఆయన ఆత్మ మనలో ఉండి నడిపిస్తూ ఉంటాడు చూడండి ఎందుకంటే సేవా జీవితంలో ఉన్నప్పుడు బహు కష్టతరం కదా ఎంతోమంది బోధక బోధ చెప్తే ఒకరు వ్యతిరేకమైతుంటారు ఒకరు యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు ఒకటి ఒకరు అంగీకరిస్తుంటారు ఒకటి మళ్ళీ ఏదో ఒక రకంగా వాడి మన్ని డైవర్ట్ చేస్తూ ఉంటారు ఈరోజు క్రైస్తవ జీతం అట్లేనే ఉంది కాబట్టి మనము ఎందుకు ఆ రీతికి ఉందంటే మనం చూస్తాం అక్కడ బైబుల్లో చూడండి మీరు అవిశ్వాసులతో జోడి ఉండకూడదు నీతి ఏం సాంగత్యము చీకట్నకు వెలుగుతో ఏం పొత్తు అంటే మీరు అర్థం చేసుకోండి చీకటికి వెలుగు పొత్తు లేదన్నాడు అంటే పాపం పాపం అంటే కదా చీకట్ ఉన్నకి వెలుగు పొత్తు లేదు అంటే ఇది ఎందుకు ఇప్పుడు నువ్వు చీకట్లో నువ్వు చంచరించినా కూడా నీకు వెలుగు వేసుకోకుండా అంటే ఆ చీకటి గురించి మాట్లాడుతున్నాడా ఏ చీకటి గురించి మాట్లాడుతున్నాడు మనుషులు దేవుని నమ్ముకుని కూడా ఇంకా చీకట్ జీవిస్తున్నాడు చూసినవా ఆయనకి తిరుగుబడతానని చేస్తున్నాడు చూసినవా వాళ్ళు వాళ్ళు అట్లా జీవిస్తున్నారు కానీ వాళ్ళతో మన జోడి నువ్వుగా చీకట్లాగా పడిపోతావు ఎందుకంటే మనుషులు బోధ అట్లా మార్చేస్తుంది నీ తలంపులో డైవర్ట్ అయిపోతుంది అంటే మోసపుచ్చు ఆత్మ మనుషులు అట్లా అది అది సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సైతము వాడు పర్యటన కొన్నాడు వాడు మోసపుచ్చు కొన్నాడు అడిగా చూడండి ఏ సో చెప్పింటా నోట్ ద్వారా ఎంతో మంది సేవకులు పడిపోయినా లేదా మోసం పోయింది వాడు అట్ట మోసగిస్తాడు అన్నట్టు మోసగిస్తాడు అందుకు మనం పత్తి దశలో మన జాగ్రత్తగా ఉండాలా చూడండి తర్వాత క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము అవిశ్వాసకి విశ్వాసకి పాలెక్కడది అవిశ్వాసకి విశ్వాసకి పాలెక్కడది అవిశ్వాస ఒక విశ్వాస కలిసి ఉండగలరా ఉండలేరు కానీ ఆత్మీయమైన విధానం మనం అర్థం చేసుకోండి నీవు నీ విశ్వాసం గట్టిగా వాడు అవిశ్వాసాన్ని కూడా వాడు అవిశ్వాసం వాడు విశ్వాసిగా మారతాడు అది మన సేవ చూడండి చీకట్లో ఉన్నవాడు వాడి చీకటి సంబంధం అయితే నువ్వు వాళ్ళతో పాటు నువ్వు కలిసి నువ్వు ప్రార్థన చేసి వాళ్ళతో పాటు నువ్వు ఉండి వాడికి దేవులు వాక్య నువ్వు ప్రకటిస్తే వాడు వెలుగు సంబంధంగా మారిపోతాడు ఎందుకంటే నీలో వెలుగు వాడి వాళ్ళ తాయిల చీకటి మాయమైపోతుంది అట్లా పౌలు ఎందుకు చెప్తున్నట్ల అట్లా ఉండద్దని చెప్తుండో కానీ వాక్యం ఏం చెప్తుంది అది ఎట్లా మనం అర్థం చేసుకోండి చెప్పండి అంటే కొన్ని చీకటి సంబంధాలు ఉంటాయి వాటితో అవి సర్పంలో తీవ్ర గుంపులవి వాడితో లేదు కానీ మన మన ప్రయాసం తెలుసా ఆ గుంపులో ఉన్నాయి ఒక చిన్న గుంపు ఒక గుంపు సర్పంలో తీవ్ర గుంపులో ఉంది గొప్ప జన సమూహము వాళ్ళ కోసం మనం అక్కడ పోతున్నాం చూడండి కానీ వాళ్ళని యాక్సెప్ట్ చేయరు మనల్ని అయినా కానీ ప్రభు నడిపిస్తారు ఎందుకంటే వాళ్ళ గురించి దేవుడు నడిపిస్తారు అది అవకాశం అన్నట్టు ఆ రీతిగా అందుకే మనం పోయేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్ గా జాగ్రత్తగా ఉండాలా ఎక్కడంటే అక్కడ పోవద్దు ఆ రీతిగా మన ప్రభు చూపించినది విధానం ఎందుకంటే భయంకరమైన దురాత్మలు ఉంటాయి మనుషులు కింది మీద ఆ బోధలు అటు కానీ అవి మనల్ని ఏం చేయలేవు కానీ ఏం చేయలేని ధీమా కాదు కదా అది గడుగున మనం జాగ్రత్తగా ఉండాలా వాళ్ళ ప్రవర్తన మనం గమనిస్తున్నలా వాళ్ళు ఏ రీతి అన్నీ గమనిస్తున్నారా ప్రార్థనలో ఉండాలా వాక్యం బయలుపరిచబడినప్పుడు ప్రార్థనలో ఉండాలి ఇవన్నీ మనం ఉన్నప్పుడే ఆ దయ్యాల తాండవిస్తూ ఉంటాం అని గద్దిస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి మనుషులు చూడాల పడుతూ ఉంటారు ఆ రీతిగా కాబట్టి అందుకు ఇక్కడ చెప్తుండం ఎందుకు ఎందుకు ఈ మాట ఎన్ని చెప్తుందంటే ఈ రోజు దేవుని బిడ్డలు ఏ రీతి కొన్నారంటే చూడండి ఎందుకు ఈ అవిశ్వాసి విశ్వాసిగా పాలు లేదు ఆ వెలుగుకు చీకటికి సంబంధం లేదని ఎందుకు చెప్తుందంటే ఈ రోజు ఎందుకు ఏ రీతి పొంది వాళ్ళ ఆత్మీయ దేవుని ఆలయము విగ్రహములతో ఏమి పొందుక మనము జీవం దేవుని ఆలయమై ఉన్నాము చూడండి అంటే ఇదంతా ఎక్కడుందంటే ఆలయంలో ఉంది దేవుని మందిరంలో ఉంది ఇదంతా మందిరంలో జరుగుతుంది ఇదంతా వాళ్ళ లో ఉంది ఇదంతా చీకటంది ఇప్పుడు నువ్వు నువ్వు అవిశ్వాసవి నీలో చీకట నువ్వు అవిశ్వాస నీళ్ళు చీకటి సంబంధం అంటే నీలో చీకటి కనిపిస్తా వాడికి కళ్ళకి వాడు కనిపించదు కానీ ఆత్మీయ దశలో వాడికి తెలియదు ఆత్మీయమైన విధానం ఏందో అట్టుంది ఈరోజు క్రైస్తాను కాబట్టి అది వాడికి కన్నులకు నువ్వు చూపించాలా మనం చూపించాలి కదా ఎంత ఓరుకుండాలా ఎంత సహనం ఉండాలా వాడు ఎన్నో ప్రశ్నలు చేస్తూ ఉంటారు ఎంతో చేస్తూ ఉంటాడు ఒక పాఠశాల అంటున్నాడు మీరు పార్ట్ టైం సేవ చేస్తారా బ్రదర్ అంటే నేను పనిచేసుకుంటే దేవుని సేవ చేస్తా బ్రదర్ అంటే అది పార్ట్ టైం సేవ చేస్తారా అని నిర్లక్ష్యంగా మాట్లాడాను బైబుల్ వాకి చూపించిన మత్సైదు వారికి ఇరవై ఇరవై అధ్యాయంలో ఒకరిని తొమ్మిది గంటలకు పని పిలిచింది దేవుడు ఒకటి పని గంటల పని పిలిచింది ఒకటి మూడు గంటల పని పిలిచింది ఒక ఐదు గంటలు పని పిలిచింది కానీ అందరికీ సమంఘించండి దేవుడు ఆ ఉపమానం అని చెప్పిన ఎన్నో విషయాలు చెప్పిన పరిశుదాత్మక గురించి చెప్పిన ఆ పాఠశాల ఒప్పుకున్నాడు అయినా చూడండి ఎందుకంటే వాళ్ళే అంటే వాళ్ళు వాళ్ళు ఎట్లా చూడండి అంటే వాళ్ళున్న వాళ్ళు వాళ్ళు ఏ రీతిగా మనల్ని అడుగుతారు నువ్వు ఎన్ని సంవత్సరాలతో సేవ చేస్తావు ఒక అతను అన్నాడు నువ్వు పాపిస్తామే ఇస్తావా అంటే అది నువ్వు ఇస్తావా బాప్సం చూ చూసుకో చూసుకో నువ్వు బాప్సం అని చెప్పి చెప్తున్నా చాలా చూడండి ఒక ఒక్క ఒక చర్చికి పోయి ఇద్దరు ఇద్దరు వ్యక్తులు బాప్సం తీసుకోవాలా దయ మీరు కొంచెం మాకు టైం ఇవ్వచ్చు కదా అని చెప్పని ఒక అతను అడిగితే అని చెప్తాడు ఎవరు ఇస్తారు బాప్సం అంటే నేనే ఇస్తున్నా బాప్సం అప్పుడు ఇవాళ మన బాప్సం చూడండి మనిషి విధానం ఎట్లా ఉంది అంటే ఎంత భయంకరంగా ఉంది కానీ దేవుని విధానం వేరే ఉంటుంది అంటే ఎంత శరీరంగా ఉన్న జీవితం పిలుపు ఉండాలా మీకు నీకు దేవుడు గెలవాలా నీకు దర్శనరీతిగా మాట్లాడాలా ఇవన్నీ చెప్తా ఉంటారు మనుషులు ఇవన్నీ అడ్డంకులు పెట్టేసి ఈరోజు క్రైస్తవ సంఘం విస్తరింప కాకుండా సేవ విస్తరింప కాకుండా వాళ్ళు అక్కడే గుర్చబెట్టి నేనే నాకే పిలుపు నేనే సేవ చేయాలా నేను చెప్తే మీకు వినాలా అని చెప్పి వాళ్ళు అట్లే మాపబెడుతున్నారు కానీ అలాంటి వాళ్ళ ఎంత బంధకాలే కదా ఇవన్నీ వాళ్ళు చుట్టూ గోడలు కట్టి వాడు ఆడేసేసి వాడు ఏం చేస్తున్నా బయటకు బానియకుండా వాళ్ళు ఆ రీతిగా ప్రాకారాలు దాంట్లో పెట్టేషన్ జైలు దాని కానీ ఆ జైలు వాటిని బద్దలు కొట్టుకొని ఆ పునాదులు కూల్చే వాడి సైతాన్ని పునాది అది వాడి పునాది మీద వాడు వేసుకొని వాళ్ళు ఆ రీతిలో వాడు కానీ నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు అడుగు పెడితే ఆ పునాదులు కూడా కదిలిపోతాయి ఎందుకంటే నీలో జీవం ఉంది కాబట్టి ఎప్పుడు జరుగుతుంది మనం బయటికి వెళ్ళినప్పుడే జరుగుతుంది మన ఇంట్లో కూర్చొని వర్షిప్ చేసుకొని ప్రార్థన చేసుకుంటే కాదు అట్లా నువ్వు బయట ప్రపంచంలో అడుగు పెడితే వాడు పునాదులు కదిలిపోతాయి వాడి రాజ్యం కూడా కూలిపోతుంది అప్పుడు మనుషులు విడదలబడి బయటకు వస్తూ ఉంటారు యశేగందన చూస్తున్నాం నారైవేద్యంలో నువ్వు వెలుగు వచ్చిన లేచి తెజలు ఉంటే ఇంగ్లీష్ వైబుల్ అంద ఆల్రెడీ నీ మీద వెలుగుందని చెప్తుంది అక్కడ నువ్వు చేయజలేదు కాదు ఆల్రెడీ నీ మీద ఎప్పుడో వెలుగుంది అది ప్రకాశిస్తుంది కానీ నువ్వే దానికి గ్రహించలేదు ఈరోజు గైస్తల జీవితం అట్లా ఉంది నీలో ఉన్న వెలుగు అది నువ్వు గ్రహించలేవు ఆ వెలుగు ఎక్కడ నువ్వు గ్రహించలేవు అంటే ఎంత బలహీనంగా ఉన్నావు మనం మన జీవితాలు మనం ఆ రీతిగా ఉంటే ఏ రీతిగా ఆయన రాజ్యస్థాపన కొరకు మనం పనిచేయగలం ఎంత సాన్యం తక్కువ మన దేవుని కాగడ కాబట్టి మనం ఏం చేయాలా ఎట్లా జీవించాలా కాబట్టి ఏముందక్కడ జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఇలాగ చదవిస్తున్నాడు నేను వారిలో నివసించి సంచరించును నేను వారికి దేవుడై ఎందును వారిని ఒక తర్వాత కావున మీరు వారి మధ్య నుంచి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండు స్పెషల్గా మనం ఉండాలా వాళ్ళు ఈ లోకప్ప విధానం మనకు అవసరం లేదు ఈ లోకప్ప విధాంతం అవసరం లేదు కానీ మనం ప్రత్యేకం ఉండాలంటే స్పెషల్గా ఉండాలంటే ఇంకా బాగుంటుంది కదా స్పెషల్గా ఉండాలంటే ఆ ఇక్కడ జీవితం నేర్చుకోవాలి మనం మనం ఏం శ్రేషలే కాము కానీ అక్కడ తయారు కావాలని మనం ప్రయాస కదా మన జీవితాన్ని నలగొట్టుకుంటున్నాను ప్రార్థంలో వాక్యం ఎన్నో వాక్యాల దేవుడు మాట్లాడుతుంది మనం సరి చేసుకుంటున్నాను ఎక్కడ లోపాలు ఉన్నాయా వాటి మనం క్లియర్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం మనం కదా ముందుకు పోతూనే ఉన్నాం ఒక దశ నుంచి ఒక దశకు అడుగు వేసినాం ఈ రోజు అడుగు వేసినాం రేపు ఇంకొక అడుగు వేయాలి కానీ ఆ అడుగు దగ్గరే ఉంటే నువ్వు ముందుకు పోలేవు ఈ రోజు ఆ రీతికి పోకుండా సంఘాన్ని అడ్డగించలేదు సేవకుడు కానీ నువ్వు దానికి విడుదల కల్పించాలా బంధకాల ఉన్న వాళ్ళు మనకి అందుకు దేవుడు మనం వెలుగబెట్టింది లోకంలో మనకు తెలుసు కానీ ఇక్కడ చూస్తున్న ఒక ప్రవక్త దాన్ని ఈ రోజు క్రైస్తవ సంఘం ఎట్లా మోసపోయిందంటే ప్రవక్తలు తీసి మోసపోయింది ఎరో బాబు చూడండి తర్వాత ఒక వాకిని కంప్లీట్ చేస్తాం కావున మీరు వారి మధ్య నుండి బయలుదేడే ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దాన్ని ముట్టకుడని దేవుడు చెప్పు ప్రభు చెప్పుచున్నాడు మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీరు నా మీకు తండ్రి నైందును మీరు నాకు కుమారులను కుమార్తెందురని సర్వశక్తి గల దేవుడు చెప్పుచున్నాడు ఆయన చెప్ ఆయన మాట్లాడే దేవుడు అన్నట్టు ఆయన మాట్లాడేవాడు దేవుని మందిరం ఎట్టుంది నువ్వే మందిరం నువ్వు ఏదైతే ఉంది ఈరోజు నీ జీవితం ఆయన కొలత వేస్తే ఆ కొలత తండ్రి నువ్వు జీవిస్తున్నావా నీ కొలత సరి చేసుకోవాలి కదా మనం ప్రతిరోజు మెజర్ చేసుకోవాలి అనే వాక్యంతో ఎక్కడ లోపాలు ఉంటే సరిగ్గా చేసుకోవాలి కొలతోనే దేవుడు వాకమే కేవలం కాబట్టి ఆయన కొలతకు తగినట్టు మనం జీవించకపోతే ఆయన ఆలయం కలుస్తున్నాను చూస్తున్నాడు కదా మనం జక్ర గంధంలో చూస్తాం రెండో అధ్యాయంలో తర్వాత ప్రకటన గంధం పదకొండు అధ్యాయం చూస్తాం కొలకరణ చేతి పట్టుకుని ఆయన కొలుస్తున్నాడు కాబట్టి మన జీవితంలో కూడా ఈరోజు అందరినీ కొలుస్తున్నాడు దేవుడు నీ నన్ను కూడా కొలుస్తున్నాడు ఆ కొలతకు మనం కరెక్ట్గా ఉన్నవా లేదా చక్కగా కట్టమైన గోడలాగా మనం ఉండవాలే లేవా అదే దేవుడు ప్రతి నేను పర్ఫెక్ట్ అని చెప్పడానికి వీలేదు ప్రతి దశలో మనం మన ఆయన కొలతకు తగినట్టు మనం చేసుకోవాలి అది బహు కష్టతరం కదా అట చెప్తే నేను పరిశుద్ధంగా మాకు ఏం అవసరం అంటారు పార్షుద్ధ చెప్తారా అది ఈ రోజు మేము పరిశుద్ధిలో మేము దేవుడు మాకు తర్వాత మేము మీకు చెప్తూ ఉంటాం చూడండి సరే అది బాగానే ఉంది చెప్పడానికి కానీ చెప్పింది దేవుడు ఏం చెప్పినాడు నువ్వేం చెప్తున్నా ప్రజలకి దేవుడు ఏం చెప్పి నేను అక్కడే కూర్చోమండ ఆదివారం మాదం వచ్చి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వార్త ప్రకటించమన్నాడు చెప్తున్నారు ఈ రోజు సంఘంలో అక్కడ చేస్తున్నారా అది మనం చెప్పాలా ఇప్పుడు వెలుగు సంబంధులు సైతాన్ని కూడా చేస్తున్నారు ఎంతైనా చేసుకో ఏమని చేసుకో కానీ సేవ అంటే ఇప్పుడు వాళ్ళు ఎట్ ఎట్టస్తుంది తెసా నువ్వు బాగా ప్రార్థన చేసుకుంటూ వాకిం చదవవు సైతం ప్రార్థన చేసుకో చేసుకోవాలని వాకింగ్ చదువు అన్నాడు నువ్వు బాగా వాక్యం ఉండవు అనుకో మంచిగా వా్యులు లీనం కానీ నీకు ప్రార్థన కూడా అవసరం కదా వాళ్ళు ఏమంటాడు నువ్వు వాక్యం చదువుకో ప్రార్థనలు కొద్దండి ప్రార్థన లేకపోతే ఎట్లా బైబుల్ వాక్యం చెప్తుందా ప్రార్థించమని ఎందుకు ప్రార్థించమంటుంది అనేది మనం తెలుసుకోవాలి కదా ఎందుకు మనం ప్రార్థన చేస్తుంది ఈ లోకంలో దేని గురించి మనం ప్రార్థన చేస్తున్నాం ఒకసారి మనం ప్రశ్నించుకోండి నువ్వు దేనికి కొరకు ప్రార్థన చేస్తుంది ఇంతకాలం నుంచి అని ఆయన ఏం చెప్పిండో వాళ్ళు ఎట్లా ప్రార్థన చేసిన ప్రవక్తలు ఈ రోజు మన ప్రార్థన ఎట్టుండి వాళ్ళు ఎట్లా ప్రకటించారు ఈరోజు మన బోధ ఎట్టుంది అనేది ప్రకటిస్తే వాళ్ళ కనువిప్పు కలుగుతుంది ఇవన్నీ తెలుసుకున్న మనము మన నుంచి రిలీజ్ అయిపోతూనే ఉండాలా అని చెప్తున్నాం మొన్న గొప్ప గొప్ప దైవజన్యంలో ఇచ్చిన తలాంతులు భూములు నాటేసినట్టు వాళ్ళు అవి అక్కడే ఉండిపోయింది ఎవ్వరు కూడా ట్రాన్స్ఫర్మ్ కాలే స్వార్థపరులు అట్లా జీవించిన వాళ్ళ ఈ లోకంలో మనం అట్లా ఉండటానికి వీలేదు కదా చూడండి ఈ రోజు ఎట్ట దేవుని మందిరం ఉందంటే ఒక వాక్యం చూపించి నేను ముగించేస్తా మనుషుల ఆలోచన విధానం ఎట్లా ఉంది నిర్గామ కాండము పద్దెనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినంలో కాబట్టి నా మాట వినుము నేను ఒక నీకు నేను యొక్క ఆలోచన నీకు చెప్పేదను దేవుడి నీకు తోడ ప్రజల పక్షంగా నీవు దేవుని సముఖం వారి వ్యాజ్యంలో దేవుని ఎదుకు మన తేవాలి కదా చూడండి ప్రతి వ్యాజ్యము దేవుని అది దేవాలి మనం నేను ఒక ఆలోచన చెప్పేదను ఎవరు చెప్తున్నా ఇది మోసంగా చెప్తున్నాను కదా దేవుడి నీకు తోడై ప్రజల పక్షంగా నీవు దేవుని సముఖం ముందు అంది మన మన సేవా జీవితం ప్రతి ఆయన సముఖంలో మనం ఉండాలి ప్రవక్తలందరూ అంతే యాచకుడు లోపల గంభీరంగా ఉంటే ప్రవక్తలు ఊరి బయట పోయి ఆయన సముఖంలో నిలబడరు వాళ్ళు నిలబడి ప్రభావ ఇప్పుడు నేను ఏం చేయాల ప్రభావ నేను ఎక్కడికి పోవాలా ప్రభావ ఏ రీతిగా పోయి ప్రకటించాల ప్రభావ అని దేవుని సమూహంలో నిలబడరు వాళ్ళు అందుకే మనం ప్రతి క్షణం మనం ఆయన సముఖంలో మనం నిలబడాల ప్రతి బస్సులో మనం ఆయన సముఖంలో నిలబడినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు పరలోకంలో దూతలు పోతారు కదా అక్కడ ప్రవక్తలు వీళ్ళంతా నుంచి అక్కడ ఆయన సముఖంలో అట్లా మనం పోయి ఆత్మలో ఆయన సముఖం నిలబడితే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు దూతలు కూడా ఆయన సముఖం నిలబడదు కదా ఆయన ఆజ్ఞ పొందుకుని ఈ లోకంకి వచ్చి పనులు చేస్తూ ఉంటాడు అట్టు చూడండి ఉండి వారి వ్యజ్యంలో దేవుని దగ్గర తేవాల ఏంది వాళ్ళ వేద్యం ఈ రోజు క్రైస్తవ సంఘం ఏంది ప్రవాళ్ళు ఏంది ప్రవాహాలనేది అది మనం దేవుని దగ్గర తీసుకుంటూ వస్తే దేవుడు ప్రార్థన చేస్తే మనం దేవుడు ఆలోచించి వాళ్ళని బయటికి తీసుకురావాలో దేవుడు చెప్తా ఉంటాడు మనకి చూడండి అయితే ఇక్కడ మనం చూస్తే రెండో రాజుల గ్రంథంలో మొదటి రాజుల గ్రంథంలో పన్నెండు అధ్యాయం ఇరవై ఎనిమిది ఇక్కడ ఒక రాజు ఏం చేస్తున్నాడు ఇష్టాలు దేవుని బిడ్డలి ఏం చేస్తున్నాడు ఈ రోజు ఏం జరుగుతుందో మీరు పరిశీలించుకోండి రాజు ఏం చేస్తున్నారు మొదటి రాజుల గ్రంథము పన్నెండో అధ్యాయం ఇరవై ఎనిమిది ఆలోచన చేసి చూడండి ఈ ఆలోచన రెండు ఆలోచనలు కనిపిస్తా లేదు ఇక్కడ ఒక అంతకు ముందు ఒక మూడు వారాల క్రితం ఒక వాక్యం చెప్పిన మనుషుని ఆలోచనలు లోతునీల బావి ఉంటుంది వివేకం గలవాడు పైకి చేదుకుంటాడని కాబట్టి ఆ వాక్యమే ఈ వాక్యం అన్నారు అంటే ఇక్కడ ఇక్కడ ఒక మోషే మామ ఆ ఆలోచన అట్లా ఆలోచన ఉంది ఇక్కడ ఏముంది అక్కడ కాబట్టి నా మాట విను నేను ఒక ఆలోచన చెప్పేదని ఏంది దేవుడు నీకు తోడై ఉంటాడు తర్వాత ప్రజల పక్షంగా నీవు దేవుని సముఖం మందు ఉండి వారి విజ్ఞాపనలు వేద్యం నువ్వు నా దగ్గర తీసుకురావాలా అది అది దేవుడి విధానం అది ప్రతిది ఆయన దగ్గర తీసుకోవాలా ప్రవా ఈ లోకంలో ఈ రీతిలో జరుగుతుంది ప్రవా ఇప్పుడు నేను ఏం చేయాలా ప్రభావా ఆయన ఆయన తీసుకోవాలా మన మన ప్రార్థన అట్లా ఉండాలి నుంచి ఇప్పుడు నేను ఏం చేయాలా ప్రభావాని పరిస్థితి ఎట్టుంది ప్రభావా ఇప్పుడు నేను ఏం చేయాల ప్రవా వాళ్ళు ఎట్లా తయారు చేయాలి వాళ్ళు ఏ రీతిలో ప్రభావితం నడిపించాలి నేను ఎట్లా మాట్లాడాలా అది వేదం కదా అలాంటి ప్రార్థన మనకు అవసరం ఆయన సమూహంలో నిలబడాలి ప్రతి మనం ప్రార్థనలో ఉండాలి ఒట్టిగా చదివితే కాదు ప్రార్థన కూడా ముఖ్యమే మనకి దాన్ని అన్ని ముఖ్యమే కదా అన్నింటిని మనం బ్యాలెన్స్ చేయాలి ఒక్కటి లేకుండా కూడా కష్టమే కదా నియమం ప్రకారంగా నువ్వు పోరాటం చేయకపోతే విజయం రాదు ప్రతిదీ ఒక నియమం పెట్టింది దేవుడు బైబుల్లో అవి మనం ఎత్తుక్కోవాలా ఏంటా నియమములు ఎట్లా పోరాడితే విజయం పొందుతావు అని బైబిల్లో ఉన్నాయి ఏది నువ్వు యుద్ధానికి పోతావు లేకపోతే హెల్మెట్ లేకపోతే కవచం లేకుండా ఉట్టి కత్తి తీసిపోతే ఏమవుతుంది కష్టం కదా కానీ యుద్ధానికి పెట్టేప్పుడు సైనికుడికి ఏమేమి అవసరం అన్నీ ఉన్నాయి ఎప్పటిని పత్రికలు వాటిలో ఒక్కటి తక్కువైనా కూడా విజయం పొందలేవు నువ్వు ఓడిపోయినట్టే ఆత్మీయ జీవితం కూడా అంతే అన్నిట్లో మనం బ్యాలెన్స్ ఉండాలి కానీ ఒక దశలో మనం కొన్నిలో మనం బలహీత పడిపోతుంటాం కానీ క్షమాపణ కోరుకొని మనం ముందుకు పోతూ ఉంటాం సరి చేసుకుంటే ముందుకు పోతూ ఉంటాం ఎందుకంటే అది దేవునికి ఎంత ఇష్టమైంది అతిక్రమంలో నీళ్ళు పెట్టుకుంటే కాదు కదా దాన్ని ఒప్పుకొని దేవుని సన్నిధిలో వాక్యం బయలుపరచబడుతున్నప్పుడు అది ఒప్పుకుంటాం ఒప్పుకొని మనం ఏం చేసుకోండి వాళ్ళని ఇచ్చిపెట్టి ముందు పోతూ ఉంటాం బలై కానీ ఎందుకు ఆర్థిక ప్రభు చెప్తున్నాడు మనకి మనకు శక్తికి మించిన ప్రయాణం ఉంది చూడండి ఏముంది అక్కడ ఆ రాజు చెప్తున్నాడు ఏం చెప్తున్నా అక్కడ పైన అధ్యాయం మొదటి రాజుల గంధము పైన అధ్యాయము ఇరవై ఏడు వచ్చిన ఏరోబాము అతని హృదయం ఆ హృదయం అందు తలంచి ఒక రాజు ఒక దుష్టత్తున్న రాజు ఎరోబం అంటే ఇక్కడ పైన గోత్రాలు ఉంటాయి ఉత్తర దిక్కున కొన్ని గోత్రం అంటే దక్షిణ దిక్కు కొన్ని గోత్రాలు ఉంటాయి కాబట్టి అక్కడ యూధా ఉంటారు ఇక్కడేమో ఎరుశలెము ఈ ఎరుశలంలో రాజు ఈ ఏరోబం కాబట్టి వీడు దుష్ట రాజు వీడు ఎంత భయంకరంగా పాపం నడిపించినంటే ఎంత భయంకరంగా పాపం చేసాడు ఎంత చూడండి ఈ రోజు ఇది ఎట్లా మనం గమనించగలం కాబట్టి మూవ్ ఏం చేయగలం మనం చూడండి ఎర్రబాబు తన హృదయంలో తలించి ఏం తలలించనా చూడండి పత్తిది హృదయం నుంచి వస్తుంది కదా అందుకు మన హృదయం పత్తి పరిశుద్ధంగా ఉండాలా మన హృదయం నిండి ఉంటాం వల్ల మన బయటకు వస్తాయి అన్నీ ఈ హృదయం ప్రతి క్షణము ఆయనకి సమర్పించాలి ఈ హృదయాన్ని నలగొట్టుకోవాలి గర్వం వస్తుంటుంది హృదయం నుంచి అన్ని ఇక్కడి నుంచి కొడుతూ మనకి అహం వస్తూ ఉంటుంది అన్ని అడ్డొస్తూ ఉంటాయి వాటిని మనం తొక్కేసుకోవాలన్న విషయం చెప్తున్నారు కానీ ప్రతి తలంపు అది ఆయనకి అంగీకారంగా ఉందా లేదా అనేది మనం పరిశీలించుకోవాలి వాకింగ్ చేసే నుంచి ఎరవమ్మ తన హృదయం తలంచి ఏం తలంచున్నాయినా ఇరవై ఆలోచన చేసి తలలించిన తర్వాత ఆలోచన చేస్తారు ఫస్ట్ హృదయంలో అనుకున్న తర్వాత ఒక ఆలోచన చేసిన చూడండి మీరు మీరు గమనించుకోండి ఏం హృదయంలో ఏం తల ఏం చేయాలా కానీ వాడు ఏం చేస్తున్నాను చూడండి ఆలోచన చేసి రెండు బంగారు దూడలు చేయించి జనులను పిలువనిపించి పిలిచి ఎరుశలంకు పోవటం మీకు కష్టం చూడండి ఎరుసలంలో దేవుని మందిరం ఉంది సలోమాన్ టెంపుల్ ఉంది సారీ ఇందాక నేను కనెక్షన్ చేసుకోలేదు ఎరుశలంలో పోవాలా ఎరుశలెంలో సలోమాన్ టెంపుల్ ఉంది కానీ ఈయన ఒక ప్రాంతంలో ఉన్నాడు ఒక రాజుగొనడు కానీ ఈ రాజు ఇస్రాయల్ రాజీనా అక్కడ యూద రాజు అక్కడ ఎరుశలేం దగ్గర ఒక రాజు ఉన్నాడు అక్కడ అయితే ఈయన ఏం చేసిందంటే మీరు ఎరుసలేంకు పోవాలంటే చాలా కష్టం చాలా దూరం ఉంది కదా కాబట్టి మీరు ఏం చేస్తారంటే అంత దూరం పోతే ఏమవుతుంది నా రాజ్యం పోతుంది కదా ఇది ఎరుసలేం పోయినకు అంతపోతే అక్కడ రాజ్యం కలిసిపోతుంది అందుకని రెండు మొక్కలు అయిపోయిన రాజ్యాలు ఈడు వేలాలని చెప్పి మనుషులు ఏం ఆలోచన చేసినట్టే అంటే చూడండి దేవుని మందిరము దేవుని సత్యంలో మనుషులు కలవని కొన్ని ఏం చేస్తుంది ఈ రోజు సేవకులు ఏం చేస్తున్నారు చూడండి ఏం చేసిండు రెండు బంగారు దూరం చేయించండు జనులను పిలిచి ఎరుశలేం పోటం కష్టం కదా మీరు ఏం చేయాలా ఇస్రాయిల్ ఐగుప్త దేశం మిమ్మల్ని రప్పించిన మీ దేవుడిని ఇవే అని చెప్పి ఒకటి బేతలు నందు ఒకటి దాను నందు ఉంచాను ఒక దూడలు ఒక విగ్రహాలు చేసి ఈ రోజు చెప్పండి ఈ రోజు క్రైస్తవ సంఘంలో విగ్రహాలు ఉన్నాయాలేదా విగ్రహాలు లేదా చూడండి మంద ఒకటి కలవాలి కదా మందంటే ఒకటి కావాలా కానీ ఈ రోజు ఏ రీతిగా ఉంది వ్యవస్థ చూడండి మీరు ఇస్రాయల్ దేశం నుంచి ఐయుక్తు నుంచి మిమ్మల్ని తీసుకొచ్చారు కదా ఆ దేవుడు ఇదే అని చెప్పి ఏం చెప్పిండు అక్కడ ఒకటి బేతల్లో నిలబెట్టిండు ఒకటి దానిలో నిలబెట్టి అంటే ఎక్కడ పోవద్దు వాళ్ళు ఇక్కడే ఉండాలా అక్కడ పోతే వాళ్ళు సత్యం తెలుసుకుంటారు కానీ వీళ్ళు ఇక్కడే ఉండాలా దీన్ని పూజించాలి ఇది మనుషులు అక్కడ కాదా ఏసుపల్ చెప్పినా లేదా మన ప్రభు మన తల్లి చెప్పిందా లేదా వారు నా ఇలా భయ భయభక్తులు గల జీతము మానవ విధులను బట్టి ఇది మానవ విధులో కాదా మరి అంత జ్ఞానం లేకుండా మనుషులు అంటే ఎందుకు ఇలా అంత నశించిపోతుందంటే జ్ఞానం లేక జ్ఞానం లేదా కుదువైన జ్ఞానం విస్తారంగా జ్ఞానం ఒకటి దానిలోంది పెట్టిండు ఒకటి బేత పెట్టిండు తర్వాత ఏం జరిగింది తర్వాత ముప్పై వచనంలో దాని వరకు ఈ రెండింటిలో ఒకదాని జనులు పూజించవలన రాజు చేసిన కార్యములు కార్యము పాపమునుకు కారణమాయను చూడండి వీళ్ళకి తెలివి ఉండాలా లేదా ఈ ఇష్టాలు ప్రజలకి తెలివి ఉండాలా లేదా ఐగుత్య దేశం నుంచి దేవుడు రప్పించింది విగ్రహం అది అక్కడ కాల్చివేయబడింది కదా కానీ ఈయన చేస్తుంది విగ్రహం చెప్పి వాళ్ళకి వాళ్ళకి జ్ఞానం ఉండాలా లేదా ఏది విగ్రహము ఏది దేవుడు అనేది తెలుస్తుంది ఈ రోజు క్రైస్తవ సంఘం అది నేను చెప్పే పాయింట్ నువ్వు చూపించాలా ఏది విగ్రహము ఏది దేవుడు దేవుడు అని కొన్ని విగ్రహాన్ని దేవుడిలాగా చేసుకున్నారు ప్రజలు కానీ మనుషులు మాట విని ఈ రోజు వ్యవస్థ అట్లా ఉంది కానీ దాన్ని మనం చేయాలి కదా మార్చాలి కదా అందుకోసమే కదా మనం దేవుడు పెట్టింది ఈ లోకంలో ఎట్ట మారుస్తున్నది నీ తలంపు కాదా అది ఆయన నడిపింది చూడండి పాపంగా కారకుడు అయింది ఈ రోజు పాపం చేస్తడానికి సేవకులు కారణం కారణం కాదా సేవకులు చేస్తలే రీతిగా ఇది చేయాలా ఇది చేయాలని చెప్పి వాళ్ళు ప్రేరేపించి వాళ్ళు పాపంలో నడిపిస్తుందా లేదా ఈ రాజులాగా చూడండి ముప్పై ఒకటి వచ్చాను మరియు అతడు ఉన్నత స్థలంలో కట్టించి మందిరముగా ఏర్పరిచి అది మందిరంలో ఏర్పరిచి ఏం చేసిన అంట లేవిలు కానీ సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించాను చూడండి మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు అర్థం ఇప్పుడు అర్థమవుతుందా లేవులు చేయాలి కదా సేవ కానీ లేవిలు కానీ యాజకులు అంట అంటే వీళ్ళు ఎవరు వీళ్ళ అబద్ధికులా కాదా వీళ్ళు వెలుగుద సంబంధులా కదా ఈ రోజు క్రైస్త సంఘం పెట్టుంది మందిరమని ఏర్పరచుకొని అసలైన సేవకులను అసలైన సేవ చేసుకుని పక్కన పెట్టేసి ఏం చేస్తున్నా కదా సేవకులు కానీ సేవకులు అంటే ఎట్లుంటుంది ఇంకా వాళ్ళు ఖచ్చితంగా సైతా సమహం లేదు వీడు దృష్టిలో హృదయం చేస్తుంటే వీడు వీడి పక్షంగా ఉన్న యాజకులు కూడా అట్లనే ఉన్నారు కదా కానీ ఈ రోజు అట్లా ఉందని అది మరి ఆ వ్యవస్థని ఎవరు బాగు చేయాల చూడండి మీరు అర్థం చేసుకోవాలి అంటే దేవుడు చూపిస్తున్నాను ఇదిగా ఇది ఎట్లా మార్చాలి నీ నీ నీ నీ నీ ప్రార్థన నీ నడిపింపు ఆయన అడగాలి మన అంతే చూడండి తర్వాత యాజకులు కానీ లేవిరు కానీ యాజకులు కొంత నిర్మిస్తున్నట్ట తర్వాత ఏం జరిగింది ఈ ప్రకారం అతడు యోచించిన దానిని బట్టి ఎనిదవ మాసము పదిహేను దినమందు బేటేళ్ళు తాను చేయించిన బలిపీఠం మీద బలులు అర్పించుతూ వచ్చాను ఎంత భయంకరమైన పాపం చేశాను బలి అర్ప అలిపి బలిపిఠం ఉంది అక్కడ నువ్వు బలి అర్పించాలి అపవిత్రమైన బలిపిఠం కట్టి మనుషులను ప్రోత్సహించి నువ్వు వాళ్ళ పాపాలకి కాడుకుల ఈ రోజు ఆత్మసంబంధిని బలి అర్పడి నీ హృదయమే బలిపెటమని నువ్వు చెప్పాల్సిన పోయి ఇది బలిపిటం అని చెప్పి మనుషులందరూ అక్కడ బలి అర్పించాలని చెప్పి అపవిత్రమైన వాటి అన్నింటిని దేవుని మందిరం అని చెప్పి వాళ్ళు బహు విస్తారంగా పాపం కాడుకుల ఒక రాజు ఈ రాజు చెప్పే మనుషులు వింటారు కదా ఈ రాజు సరిగా ఉంటే యాజకుడు కూడా సరిగా ఉంటారు లేదు రాజు సరిగా లేకపోతే ఏం చేయాలి యాజకుడు హెచ్చరించాలా కానీ ఇక్కడ యాజకులు ఏమవుతుంది యాజకులుగా రాజు మెప్పుడు రాజుకు గట్టిగా వాక్యం చెప్తే రాజుకు కోపచనం చంపేస్తారు కానీ రాజుకు ఆదరణకరమైన వాక్యం చెప్పాలా తర్వాత వదిలిపెట్టాలా లేకుంటే నాకు నాకు రావు కదా ప్రాఫిట్ రాదు కానీ ఆ రీతిగా చేసి దేవుని మందిరం పాడు చేసి తర్వాత జనులు మొత్తాన్ని అపవిత్రమైన పాపలు నడిపిస్తున్నారు ఎంత భయంకరమైన పాప ఈ రోజు ఉందా లేదా ఉంది కదా తర్వాత ఏం జరిగింది దేవుడు చూస్తూ ఊరుకుంటాడా ఈ లోకంలో వ్యవస్థ ఈ రీతిలో జరుగుతూ ఉంది ఆయన చూస్తూ ఊరుకుంటున్నా నువ్వు భగపతి నన్ను పంపిస్తాను నిన్ను నువ్వు నేను భగపతి ఇంకొకటి ఇన్ని సత్యం తెలిసిన మనము ఈ వ్యవస్థను ఎట్లా మారాలంటే బైబిల్లో ఉంది ఇది ఎట్లా ఇంటర్ఫీర్ చేయగలం మనం ఆయనే నడిపిస్తారు ఆయన ఆత్మ పశుతాత్మ అభిషేకమంలో ఉంది ఆయన అభిషేకమంలో ఉంది ఖచ్చితంగా మనం నడిపిస్తారు చూడండి ఆ రీతికి చేసి యాజకుడు బలి అర్పించాల్సింది పోయి ఇదేం రాజు పోయి బలి అర్పిస్తుంది ఎక్కడన్నా ఉందా ఇది ఇది ఇది విరుద్ధమా లేదా ధర్మశాస్త్రానికి ఈ రోజు జరుగుతుంది అదే భయంకరమైన పాపం జరుగుతుంది ఈ రోజు వ్యవస్థ ఎందుకు పౌల రీతి చెప్పినంటే దేవుని మందిరము సత్యంలో ఉండాలి లేదా సమంలాగా ఉండాలా ఒక ఆదరణ ఉండాల్సింది పోయి ఎట్లా ప్రవర్తించ జల్లు నువ్వు హెచ్చరించనివి ఈ మూతికి చెప్పిండు ఈ రోజు నీకు నాకు చెప్పింది దేవుడు ఈ రోజు వ్యవస్థ మందిరం అంటే నిజంగా చచ్చిపోయేది కాదు నువ్వు చచ్చిపో చచ్చిపోయి వాక్యం చెప్పు నువ్వు ఎక్కడన్నా వాక్యం చెప్పు అందరూ దేవుని మందిరమే అని దృష్టిలో పెట్టుకుని వాక్యం చెప్పాలా అది మిమ్మల్ని ఆయన మందిరంగా మార్చుకున్నాడు ఈ రోజు మీరు ఏ రీతికున్నారు అని చెప్పాలా వచ్చి చర్చలు పోయి చెప్పేది కాదు అందరూ మందిరమే కదా అది ఒక వ్యవస్థ అంతే ఒక వాళ్ళు వాళ్ళు అనుకుంటారు అది కాదు మనం ఎందుకు పోయినా అసలైన మందిర కోసం పోతున్నాం మనం అక్కడ చర్చల గురించి మనం పోతున్నాం అసలైన మందిరము పట్టబడింది బలవంతుల చేతిలో పరలోక రాజ్యం దాని విడిపిస్తాగా నేను పోతున్నా ఆ తీర్మానం మన కలిగి ఉండాలి మనం అందరం చూడండి నేను చూసి చాలా టైం అయిపోయింది ముగించేస్తా వాక్యం చూడండి తర్వాత ఏం జరిగింది ఏం జరిగింది తర్వాత తర్వాత ఏం జరిగిందంటే దేవుడు చూస్తూ ఊరుకున్నాడు తర్వాత ఏం జరిగింది మొదటి రాజుల గన్నంలో అదే అదే పదమూడు వచ్చినప్పుడు మొదటి వచ్చినప్పుడు అప్పుడు దేవుడు ఒక దైవ జండు పంపిస్తున్నాడు చేసుకొని ఎక్కడి నుంచి అంతట ఒక దైవజండు ఒకడు యుహోవ సెలవు పొందుకొని యువధా దేశం నుండి బేతెరులకు వచ్చను యోధ అంటే ఎర్శల్యం అక్కడి నుంచి వచ్చిండు దక్షిణ దిక్కు నుంచి ఒక ప్రవర్తన పంపిణీ ఉత్తర దిక్కు ఉత్తర దిక్కులు భయంకరంగా విగ్రహాలను పడుతుంది కానీ యాజకులు ఏం చేస్తాడు యాజకులు లేకుండా వాళ్ళు ఏం చేశాడు యాజకులు లాగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళన్నిటినీ పాస్టర్ ఈ రోజు ఉందా లేదా ఈ మొత్త రాష్ట్రపతి దిల్లీ బెదర్ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన బోధకులు ఏర్పరచుకుంటారు వాళ్ళు చెప్పే బోధకులు ఏర్పరచుకుంటారంట వాళ్ళు వాళ్ళకి ఎలాంటి బోధకులు కాదు వాళ్ళే ఏర్పరచుకుంటారంట చూడండి మనుషులు ఎట్లాంటి బోధకులు వాళ్ళకి సంబంధించిన బోధకులే మనం పోయిన వానుకో వాళ్ళు రానిరు మనల్ని వాళ్ళకి వాళ్ళు చెప్పిన వాళ్ళ బోధకులేర్పరచుకుంటారు ఈ రోజు అంత అతనే ఉంది మనం పోతున్నాం అంటే ఆ సంఘాలకి దేవుని కృప ఉంది కాబట్టి దేవుడు నడిపిస్తుంది అక్కడ అట్లా మనం అర్థం చేసుకోవాలి చూడండి అంత దయవేట్ ఏం చేస్తుందంటే ఒక ప్రవక్తను పంపిస్తుంది చూడండి ఈ ప్రవక్త గురించి మనకు తెలుసు ఈ ప్రవక్త గురించి మనకు తెలుసు ఏంటంటే ఈ ప్రవక్త ఏం చేసినంటే దేవుడు చెప్పి నేను మనం జాగ్రత్త అర్థం చేసుకోండి ప్రవక్తలు కూడా మోసపోతారు దేవుని సేవకుండా మోసపోతారు కానీ అందరూ మోసపోరు ఈ పాయింట్ను అర్థం చేసుకోండి చాలు ఏంది ఆ ప్రవక్త పోయి ఏం చేసిందంటే పేత తెలుగు పోయి ఆ యొక్క ఎరబము బలి అర్పిస్తుంటే ఆ బలిపేటంతో మాట్లాడతాడు ఆ ప్రవక్త అది కూలిపోతుంది అది కూలిపోతే ఆ ప్రవక్తని పట్టుకోండి అని చెప్పి వాడు పట్టుకుంటే ఆయన చెయ్యి కుష్ట రోగం ఆ చెయ్యి బాగా ఆయన మళ్ళీ ప్రాతిథ్యం మళ్ళీ చేసింది తర్వాత ఆ యాజకులు చెప్పింది ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా నీకు ఏ పని చెప్పినా నువ్వు అదే చేయాలి ఎక్స్ట్రా పనులు మనం చేయద్దు ఇక్కడి నుంచి మనం నేర్చుకున్నావు ఎవరు అదే చెప్తున్నాను నీకు నీ పిలిపేందు అదే చేయవు చూడండి ఈ యొక్క ప్రవక్తని దేవుడు పంపించినప్పుడు ఈయన ఏం చేయాలా దేవుడు చెప్పిండు నువ్వు పోయి ప్రవచించాలా తర్వాత ఏం చేయాలా నువ్వు పోయిన మార్గంలో నువ్వు పోవద్దు ఏరే మార్గంలో పోవాలా అని దేవుడు ఆ రీతి చెప్పిండు ఆయనకి కానీ ఆయన ఏం చేసిండు పోయినట్టనే పోయిండు కానీ ఆ దేశంలో ఇంకొక ప్రవక్త అబద్ధ ప్రవక్త ఆ ప్రవక్త చెప్పి పోయి ఒక బందీరా వృక్షం కింద కూర్చుంటే ఒక మస్తకి వృక్ష కింద కూర్చొని ఆయన అలసరి తీసుకుంటాడు ఆయన అక్కడ ఉండొద్దు అసలు యాక్చువల్లీ ఆయన ఉండొద్దు అక్కడ అరిసిపోయినప్పుడు ప్రయంలో కానీ వెళ్ళిపోవాలి కానీ అక్కడ ఉండడం వల్ల ఏం జరిగిందంటే ఆ ప్రవక్త వచ్చి ఆయన మోసగించడం మనం చూస్తాం అందుకే మనం అందుకే మన మన సేవ జీవితంలో కూడా అంటే నువ్వు చెప్పేసి వెళ్ళిపోతానే ఉండాలి అక్కడ ఉండొద్దు అక్కడ ఉంటే ఏ రీతిలో కూడా దొరికించుకుంటాడు కానీ ఆ ప్రవక్తం ఏం చేసిండు దేవుడు మాట ఆగ్రహించి అతిక్రమించి ఏం చేసిండు అక్కడే నువ్వు వెళ్ళిపోవాలి కదా ఉండిపోతే ఆ ప్రవక్త వచ్చి మోసగించింది ఆయన కానీ వెళ్ళిపోయాడు అంటే ఆయన ఆ ప్రవక్త దక్కితాడు మోసపోయాడు కాదు తర్వాత మీరు చదవడం తర్వాత పదకొండు సార్ చూసినాం మన వాకుని మోసపోవటం తర్వాత సింహం వచ్చాను చీల్చివేయటం కానీ ఆ రీతిలో చేసండు కానీ ఇదే ఏరోబామం నుంచి మనం ఆమోస గ్రంథంలో మనం చూస్తాం చూడండి ఒకసారి ఈ ఇక్కడ ఒక ప్రవక్త దేవుడు పంపిస్తే ఈ ప్రవక్త ఫెయిల్ అయిపోయింది అవిదేత చూపించండి దేవునికి సింహం చీల్చి ఎందుకు నువ్వు చెప్పిన పని చేయలేదు నువ్వు చెప్పిన పని ఏంది నువ్వు నేను చెప్పి నువ్వు ప్రకటించాలా ప్రవచించాలా నువ్వు వచ్చేసేయాలా వాళ్ళతో ఎలాంటి కలచన ఉండద్దు ఇందాక చెప్తాను కదా అవిశ్వాసతో నీకు జోడు ఉండద్దు ఇప్పుడు కనెక్షన్ చేసుకునే వాక్యం అలాంటి గుంపుతో మనకు అవసరం లేదు అలాంటి గుంపులో నేను నడిపించిందంటే నువ్వు నేను నీ బాధ్యత ఏంది నువ్వు ప్రకటించాలా నీకు దేవుడు ఏం బయలుపచ్చిండు ఏం చెప్పండి అది చెప్పాలా అని వచ్చేసాలంతే తర్వాత ఏం చేసింది ఆయన ఏం ఆ రీతికి చేయలే ఇదే అధ్యాయంలో మనం చూస్తే ఆమోసి గ్రంథం చూడండి ఒకసారి ఈ వాక్యం చూసి నేను ముగించాడు ఇక్కడ ఒక ప్రవక్త మోసపోయిండు కానీ ఇక్కడ ఒక ప్రవక్త ఏం చెప్తున్నాడు ఈ ప్రవక్త ఉన్నాడు అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు ఆమోసి గ్రంథము చూడండి ఏడో అధ్యాయము పదో వచ్చాడు చూడండి ఇది మట్టభూడిని సంబంధించిన వాకించడం ఆమోసి గ్రంథం ఏడో దేని పరివచంలో అప్పుడు బేతేలలోని యాజికైన అమర్జ ఇక్కొక ఇక్కడొక యాజకుడు ఉన్నాడు ఇక్కడ ఒక బేతెలు ఒక అమర్జన ఈడ అబద్ధ యాజకుడు ఈ అమర్జ అనేవాడు యాజుకుడు అయినప్పుడు రాజుకు బుద్ధి చెప్పాలా కానీ రాజుకు బుద్ధి చెప్పలేదు ఈ రాజు ఈ యాజకుడు అప్పుడు బేతేలోని ఒక యాజకుడైన అమర్జ ఇస్రాయల్ రాజు అయిన ఇక్కడ కూడా ఏరబాబు ఉన్నాడు ఆ ఏరోబాం ఏరబం అక్కడే వర్తమానం పంపి ఆమోసిపై ప్రవచిస్తే అప్పుడు ఆయన ఏం చేసినట్ట ఈ యాజకుడికి కోపం వచ్చేసింది ఏం కోపం వచ్చిందో తెలుసా నేను నేను ఇంతకాలం రాజు దగ్గర ఉండి ఇంత మంచిగా నేను మంచిగా రాజుకు మంచి వాకింగ్ చెప్పి ఆదరణ కలిగించి రాజు దగ్గర నేను మంచిగా మిప్పు పొందుకుంటే ఈడెవడో వచ్చిండు వచ్చి ఎడోబం దర్చిపోతాడని ఈసారి మొత్తం చెరలకపోతారని ఈ ప్రవర్తిస్తున్నాడు ఈ సంఘటిని చూస్తామని చెప్పి ఏం చేస్తుండో ఈ యాజికలు కోపం వచ్చేసింది ఈ రోజు మీరు అర్థం చేసుకోండి నువ్వు సరైన యాజకత్వం చేస్తే ఏదో ఒక ప్రవర్తన ఎందుకు దేవుడు పంపిస్తాడు ఈరోజు సంఘము సరిగా దేవుని సత్యంలో ఉంటే ఎందుకు దేవుడు ఒక చిన్న గుంపు లేపుతాడు ప్రపంచం అది కుదితనం కదా ఈరోజు సంఘానికి చూడండి అప్పుడు బేతలలో యాజకులైన ఆ మధ్య ఇస్రాయల్ దగ్గర ఎవరోబాము వర్తమానం పంపి రాజుకు వర్తమానం పంపుతున్నాడు ఆమోసు ప్రవశిస్తున్నాడు ప్రకటించి పోతే ఈ ఏరోబామ్ ఏం చెప్తుడు అబద్ధాలు చెప్తున్నాడు ఇక్కడ వర్తమానం పంపి ఏం చెప్తున్నాడు ఇస్రాయేలీలో మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేస్తున్నాడు చెప్తున్నాడు ఆయన కుట్ర చేసిందా దేవుడు బయలుపరిచిన సత్యాన్ని ప్రకటిస్తే నీ మీద కుట్రగా కనిపిస్తుందా యాజకుడు ఎంత కపటమైన యాజకుడు ఎంత దుష్టత్తుండి యాజకుడు చూడండి తర్వాత ఏముంది అక్కడ ఎరోబాము కడ్గంతో చచ్చునని ఆమోసు గ్రంథం ఏడు అధ్యయం పదకొండు వచ్చినాడు ఎరోబాము కడ్గం చేత చచ్చినని ఇస్రాయలు తమ దేశంను విడిచి చెరలోనికిపోదని ప్రకటించడని అత మాటలు దేశము సహింపజాలదని తెలియజేసిన అంటే అంటే దేవుని వాక్యం నువ్వు సహించలేకపోతున్నావా ఈ రోజు బలహీతలు ఉన్నాయన మనలో ఆయన హెచ్చరించినప్పుడు నువ్వు ఇంకా సహించలేకపోతున్నావు అంటే నీళ్ళు ఎలా ఏదో బలహీత ఉంది నీళ్ళు నువ్వు సరి చేసుకోవాలా దానికి రావాలా సరి మన జీవితంలో ఎందుకంటే ఆయన వాక్యమే మనల్ని సరి చేస్తూ ఉంటుంది పనికి ఏం చేస్తుందని పనికొచ్చే రాయిగా చేస్తున్నా ఆయన దాన్ని మంచిగా పర్ఫెక్ట్ గా షేప్ కట్ చేస్తే దానిలో ఉన్నదంతా పోతుంది కరెక్ట్ గా మంచి ఆకారం ఉంటుంది వాక్యం అటెండ్ చేస్తుందంటే కానీ ఇస్తాల్ ప్రజలు అక్కడ ఎరోబాబు చేసిన పనికి విగ్రహం అంతా నిండుకుపోతే ఒక ప్రవృత్తిని పంపిస్తే అని ఫెయిల్ అయిపోయాడు కానీ ఇంకొక ప్రవర్తన జోడు పంపిస్తున్నాడు కానీ ఇది ఫెయిల్ కాలే మనం ఫెయిల్ కావద్దు చూడండి ఆమోస్తు అది సహింపజేడు కానీ మరియు అమజ్య ఆమోస్తు తలను దీర్ఘదర్శి తప్పించుకొని యూదా దేశం పారిపో అక్కడ మీ మత్యం సంపాదించుకో అచ్చి నీకు నువ్వు వాత అక్కడే ప్రకటించుకో నువ్వు నా ఏరియా ఎందుకు వచ్చినావు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినావు ఈరోజు ఉందా క్రైస్తవ సంఘంలో ఇది మా ఏరియా బ్రదర్ మేము ఎక్కడ సేవ చేస్తాం బ్రదర్ మీరు మీరు చెప్పేది ఏం బ్రదర్ అని చెప్పి చెప్తున్నా లేదు ఈరోజు సేవకులు ఇది మా ఏరే బ్రదర్ మీకు రావద్దు బ్రదర్ ఇది మా సంఘం బ్రదర్ మీ సంఘస్తో మా సంఘం రావద్దు మా సంఘం మీ సంఘస్తో రావద్దు ఈరోజు ఉందా లేదా కానీ ఆ దేవుడు మాట్లాడుతుడు అక్కడ ఏమన్నా యాజకుడు మాట్లాడుతున్నాడు ఆయన భక్తును సంపాదించడానికి రాలే ఆ ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా భక్తిని సంపాదించుకుని రాలే అంటే ఇప్పుడు అర్థం చేసుకొని ఆ చెప్పే మాట యాజకుడు హృదయం కదిలింది వాడి హృదయంలో దేవుని వాక్యం పుచ్చుకుంది వాడికి నొచ్చుకుంది వాడికి కానీ నేను అనుకున్నాడు నేను ఏదో దర్శిద్దాం రాజు దగ్గరకు వచ్చి మంచి వార్త చెప్తే నేను ఏదో సంపాదించుకోనని చెప్పి అనుకున్నాడు అక్కడ కానీ అక్కడ నేను భత్యం ఇప్పుడు యాజకుడు ఇక్కడ భత్యం సంపాదించుకున్నా లేదా ఈ యాజకుడు ఎట్లాడు భత్యం సంపాదించుకునేవాడు కాబట్టి ఆ మాట చెప్తున్నాడు అక్కడే సంపాదించుకో అక్కడ కూడా ఇక్కడ ఎందుకు వస్తున్నాడు అంటే చూడండి వాడు ఎంత గుడ్డితనం ఉంది అక్కడ వాళ్ళ గురించి ఆ రాజు గురించి తర్వాత ఆ యాజకుడి గురించి దేవుడు అక్కడ కొంతమంది ఉన్నారు అక్కడ ఎవరళ్ళు ఇస్రాయల్ ప్రజలు దేవుని బిడ్డలు ఉన్నారు అక్కడ వాళ్ళ కోసం పంపిస్తున్న వాళ్ళ గురించి కాదు మనం పోయేది పార్శత్సీ గురించి మనం భూమి ఎక్కడ కూడా అర్థమవుతున్న వాక్యం వాళ్ళ గురించి గొప్ప జనం గురించి మనం పోతున్నాం ఎంత ప్రయాసం ఉన్నా కానీ చూడండి అక్కడ వార్త ప్రకటించుకో వేతలు రాజ యొక్క ప్రతిష్ట స్థలంలో రాజధాని పట్ట మీద నువ్వు ఇక్కడ ఇక్కడ వార్తలు నువ్వు ప్రకటించకూడదు రాజధాని ఈ ప్రాంతం నువ్వు వాక్యం ఇక్కడ నువ్వు నో చెప్పడానికి వీల్లేదు అని చెప్పి ఆయన ఖండిస్తాడు ప్రవక్తని దేవుడు ప్రవక్తని యాజకుడు ఖండిస్తున్నాడు వీడు ఎంత కపటమైన ప్రవక్త చూడండి తర్వాత అప్పుడు ఆము చెప్తున్నాడు ఇది నాకు నచ్చిన వాక్యం ఇది నేను చాలా మందికి చెప్పే సవాల్ కట్టి చెప్పాను నేను ఏం చెప్ప తెలుసా సో నేను ఏమంటున్నా కదా ఆమోసు అందుకు ఆమోసు ఆ నేను ప్రవక్తను కాను నేను ప్రవక్తను గాను ప్రవక్త శిష్యులు ఒకరిన కాను పశువుల కాపరైన మేడి పన్ను నా మందర నీ కాచుకుని చుండగా నన్ను పిలిచి నీవు పోయి నా జనులకు ఇస్రాయిళ్లకు ప్రవచనం చెప్పమని నాతో చెప్పిండు అలె లుయా మన సేవాదే నేను ప్రవక్తను గాను శిష్యులు కూడా కాను నా పాటికి నేను పోయి మేసే పని చేసుకుంటుంటే దేవు నా చెప్పిండు వాళ్ళని దగ్గర మేము ప్రవచించమని నా పాటికి నేను ఉంటే దేవు నాతో మాట్లాడాడు మన అందరి జీవితాలు అట్టేది కదా నువ్వు చదువుకున్నవా చదువు లేదా అనేది కాదు అక్కడ విధేత ముఖ్యం అన్నట్టు నువ్వు విధేత చూపించిండు అక్కడ ఆమోసుని ఎంతోమంది నాకు అర్థమైంది నాకు ఒక విషయం ఎప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే పశువులు ఆమోసు మేడి పని ఆ దేశంలో ఆయన ఒక్కడే ఉన్నాడా ఇంకా మిగతా వాళ్ళు లేరా మీరు అర్థం చేసుకోండి చాలా మంది కానీ ఆమోసు దగ్గర పోయింది దేవుడు మిగతా కూడా దేవుడు అడిగి ఉండొచ్చు నాకు అది అర్థమవుతుంది అడిగుండొచ్చు కానీ ఆమోసు అక్కడే విధేత చూపించుండు కాబట్టి ఆమోసుని నడిపించింది పైన మంది శిష్యులు ఆయన ఓడ సముద్ర గలీలే సముద్ర తీరాన్ని పోతా ఎంతోమంది పొద్దులేస్తే అందు ఓడదంతా బయటకు వచ్చిండు సముద్రాల్లో ఈ పైన మంది దగ్గరికి దేవుడు ఎందుకు పోయిండు నేను అర్థం చేసుకోండి ఇప్పుడు ఆయన అందరిని పిలుచుకుంటూ వస్తున్నాడు కానీ ఒక దగ్గరికి వచ్చే వారికి పేతును పిలిచిండు వాళ్ళ వాళ్ళ వాళ్ళ తెగ అక్కడ ఎన్నో తెగలు ఉంటాయి సముద్రం ఆయన నడుచుకుంటూ పోతుంటే అందరిని పిలుచుంటారు నాకు తెలిసి అక్కడ నాకు అట్లానే అర్థమవుతుంది నేను అర్థం చేసుకోండి రీతిలో కానీ ఒక దగ్గరకు వచ్చే వారికి వాళ్ళు ఇదైతే చూపిస్తాయి కాబట్టి అందుకు వాళ్ళు ఏర్పరచుకోండి దేవుడు దేవుడు కూడా అంతే నువ్వు ఇదైతే చూపిస్తే ఆయన అందుకే బైబుల్ వాక్యం దానికి ఆధారం ఏంటంటే పిలవబడి వారు అనేకులు కొంతమంది ఉందా వాక్యం చూడండి ఆమోసం దేవుడు పిలిచిడు అక్కడ ఎంతోమంది పశువులు కాపలు ఉండొచ్చు కానీ వాళ్ళు పిలిచింది ఎవరు రాలే నేను కూడా అక్కడ ప్రవచించాలి రాజు ముందు పోయి చెప్పాలంటే భయపడి ఉండాలి కానీ ఆ మోస ధైర్యంగా అనే వాక్యాన్ని ప్రకటించాలా మనుషులకు అర్థమయ్యే రీతిగా వాడు విని రక్షణ పొందాలి అంతే వాడు ఏ రీతి సరే రక్షణ పొందాలా చెప్పినట్టు వాక్యం రక్షణ పొందాల్సిందే అది మన అలాంటి ఆశతో మనం పోయినప్పుడే మనకు దేవుడు అద్భుతాలు జరుగుతాయి ఈ ఆమోసు ప్రకటిస్తే అప్పుడు తర్వాత ఆ ప్రవక్త భయంకరంగా చనిపోవటం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు దేవుని మందిరము ఏ రీతిగా మనుషులు పాడు చేసి విగ్రహాలు తట నడిపిస్తే ప్రవక్తలు దేవుడు పంపిస్తే వాళ్ళటనే మోసిపోయినారు ఎంతమంది పంపించి మోసిపోయినారు కానీ ఒక ప్రవక్తను పంపిస్తే దేవుడు ఏం బయటికి తీసుకొచ్చిండు ఆ కాబట్టి మనం కూడా ఆ మూసలాగా మనం ఏం చదువుకోలే ఏం కానీ కానీ నీ చదువు కాదు కావాల్సినైనా నీ ఆసక్తి కావాలి నీకు విధేత చూపిస్తే అటు పెట్టి దేవుడి ఇస్తాడు తర్వాత నువ్వు అర్థం చేసుకున్నా ఏదో నువ్వు తర్వాత ఏర్పరుచుకుంటావు కానీ దానికి ముందు విదేయత కాబట్టి మనం విధేత చూపించే ఆ రీతికి మనం పోతే దేవుడు విశేషమైన అద్భుతాలు మన సేవ జీవితంలో జరిగిస్తారు అనేకలు రక్షణలు నడిపిస్తారు అలాంటి కొరపల ప్రభు నన్ను అర్పించడానికి ప్రార్థన చేస్తాం పరిశుద్ధులకు దేవా మా ప్రియ పట్లకు తల్లి నీకు వన్నాలు ఇస్తాయా నీకే స్థుతులు శ్రోతాలు గొప్ప దేవా ఈ లోకమంతా ప్రభావ వాళ్ళ ఆలస్యంతోని వాళ్ళ తలంపులతోని ప్రభావ క్రైస్తవ సంఘాన్ని మోసకిచ్చిన ప్రభావ మానవ విధులు బట్టి అంగాన్ని మోసగించే ప్రభావ వాళ్ళు చెరలో పెట్టినారు ప్రభావ వాళ్ళు ఎట్లా బయట తీసుకొని రావాలా అనేది ఎంతోమంది ప్రభావ ప్రవక్త మీరు పంపినారు ఎంత అబద్ధికులుగా మారిపెట్టి మేము కానీ ఆముషులు పంపుడు ప్రభావ ఎంతోమంది గొప్ప గొప్ప ప్రవర్తున్నారు ఎంత అబద్ధ ప్రవర్తులు ఉన్నారు ప్రభావ కానీ అబద్ధాన్ని ప్రకటించి మనుషులు మత పెట్టి చర్యలోకి నడిపించాడు ఆ కాలంలో కాబట్టి ఈ కాలంలో కూడా అట్టనే ఉంది ప్రభావ కానీ మేము పోయి ప్రభావ కకటించే వాళ్ళందరినీ బయట తీసుకొని వస్తాం ప్రభావ నడిపించు మేము కాదు ప్రభావ అందుకే నేను అంత గొప్పవాళ్ళ మేము కాదు ప్రభావ కానీ మాకు ఆసక్తి ఉంది ప్రభావ ఏ రీతి అయినా సరే ప్రభావ వాళ్ళందరినీ అంత నడిపించాలా మాకు ఇచ్చిన భారం అది ప్రభావ మా ఆసక్తి మా విధేత అదే ప్రభావ మమ్మల్ని ఆశ్రించడం మనం ఆ నడిపించండి మీ పర్వలకు జ్ఞానం ఆలోచనలు చేయండి ప్రతి క్షణం మీ మీ సముఖంలో మేము ఉండాలా ప్రభావ ఉంది ప్రార్థన చేయాలి చేయాలి ప్రజల గురించి తర్వాత మీరు మాట్లాడినప్పుడు ఆ ప్రజలకు ఎట్లా ప్రకటించాలి మేము నడిపటించాలి మనుషులకి అందరూ నడిపించాలా పాత్ర నిబంధన కాలంలో అక్కడే ప్రకటించిన ప్రవృత్తులందరూ ఈ బిడ్డలు అప్పులు అప్లై చేసిన తర్వాత కూడా చేయాలి చివరి కాలం మా కాలంలో ఎందుకు టైం ఉంటున్నాం అలాంటి సేవలు మనందరూ నడిపించ బలపచ్చ మీరు ఆకృతి మనందరూ చెడ్డపచ్చుకోమని తలలో అన్న ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తాం తండ్రి ఆమె పరిశుధుడ పరిశుధుడ ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవ జీవం కలిగిన తండ్రి నా ఏసయ్య వందనాలు తండ్రి ప్రభా నీకే స్థుతులని ఆయన స్తోత్రంలో ప్రభ ఈ గడిచిన కాలమంతా తండ్రి ప్రభాని కృపలో మమ్మల్ని కాచి కాపాడినావు తండ్రి దివారాత్రంలో నా తండ్రి ప్రభాన్ని కంటి పాప కాచి కాపాడి నా తండ్రి ప్రభ యొక్క దినముకు నీకు నూతనమైన కృప శక్తి బలం ఉత్తేజం మాకు తండ్రి నీకు వందనాలు తండ్రినికి స్థుతులు ఆయన స్తోత్రంలో తండ్రి సమస్త మహిమా ఘనత ప్రభావంలు నా తండ్రి ఏసయ్య నీకే యువేగంలో కలుగును గాక హలేలుయా తండ్రి ప్రభా ఈ దినం వాక్యందారా అని స్వరందారా మీరు మాతో మాట్లాడినారు ఈ స్వరం మీనించే కలిగిందని నేను నమ్ముతున్నాను స్వీకరిస్తున్నాను ప్రభ నా హృదయంలో భద్రపరచుకుంటున్నాను తండ్రి ఈ స్వరం ప్రకారంగా నాలో ఏమైనా జీవితం లేకుండా ఉంటే ఈ వాక్య ప్రకారంగా నా జీవితం నాయన ఉండాలా ప్రభా ఎందుకంటే వాక్యానుసారంగా జీవించకపోవడమే పాపం ప్రభా తండ్రి కాబట్టి ఉన్న వాక్యాలన్నీ మేము నాయన మా హృదయంలో నాయన మాలో జీర్ణించుకోవాలా ఇది ఆహారం ప్రభావ నిత్యజీవమైన ఆహారం ప్రభా ఈ ఆహారం ఉంటే మేము ఎప్పుడుతో ఆయన తండ్రి క్షీణించిపోం ప్రభా ఈ ఆహారం లేకనే ప్రభా నా తండ్రి ఈ రోజు అనేకులు క్షీణించిపోయినారు బలహీనులైపోయినారు ప్రభ కాబట్టి ఈ వాక్యాన్ని మేము పంచాలా ఈ ఆహారాన్ని సమృద్ధిగా అందరికీ ఇవ్వాలా ప్రభా కాబట్టి ప్రభా నను చూపించినో ప్రభా ఈరోజు క్రైస్తవ సంఘాలు ఏ రీతిగా ఉన్నాయో ప్రభ మీరు ఒక మధ్య స్తంభం పెట్టినారు ప్రభా కానీ ఆ శక్తిని కోల్పోయినారు ప్రభ కేవలం అబద్ధ బోధను అబద్ధాన్ని ఆశ్రయించినారు ప్రభ అంతా ధనాపేక్ష దురాశ ఈ లోకమంతా ఆ రీతిగానే ఉంది ప్రభ మనుషుల్లో తగ్గింపు తత్వం లేదు ప్రభ నాయన సాత్వికం లేదు నాయన ఈ రోజు అంతా అలానే ఉన్నది ప్రభ లోకం వ్యవస్థ అంతా ఉంది ప్రభ ఒకవేళ అలాంటి జీవితం మాలో ఉంటే క్షమించండి ప్రభ నీ పట్ల మాలో ఏమైనా ఆయస్కరమైంది ఉంటే మేము చూసే చూపుల విషయంలో ఆలోచించి ఆలోచన విషయంలో ప్రతిదీ ప్రభ మాలో ఏదైనా పాపం ఉంటే ఒప్పుకుంటున్నాం తండ్రి క్షమించు ప్రభ మీరు కలిగిన సరళత పవిత్రత మాకు దయచేయండి మీ పరిశుద్ధాత్మ నడిపింపు అభిషేకం మాకు అనుగ్రహించండి మీ యొక్క వాక్యం మా హృదయంలో ఉండి నింగి పొంగి పొరలాలా ప్రభ నా తండ్రి ఎస్ఐయా ప్రభ కాబట్టే ప్రభ నాయన మీ ప్రియకుమారులాగా మీరు మమ్మల్ని పెట్టినారు ప్రభ ఆయన మీరు ఈ లోకంలో ఎంతగానో ప్రయాసపడినారు ప్రభాయన అనేకులకు స్వార్థ ప్రకటించినారు ప్రభ బీదలకు నాయన నా కుంటి వారిని గుడ్డివారిని నాయన మూగవారిని చెవిటి కుష్టి రోగులని ప్రభ అందరినీ మీరు స్వస్థపరిచినారు ప్రభా నాయన ఈ లోకంలో ప్రభా మీరు నాయనా తండ్రి బేదలకు స్వార్థ ప్రకటించినారు విరిగి నలిగిన వారిని తండ్రి దృఢపరిచినారు ఆయన తండ్రి బేదలకు సువార్థ ప్రకటించినారు ప్రభా తండ్రి బంధకాలలో ఉన్న వారిని చరల్లో ఉన్న వారిని విడిపించినారు ప్రభా ఆయన తండ్రి అపవాదిని ఓడించినారు ప్రభాన్ని నాయన సిలువలో మీరు చితక్ తొక్కినారు ప్రభా దగ్గర నుంచి అధికారం తీసుకొని ఈ దినం మాకిచ్చినావు ప్రభా అధికారం కాబట్టి మిమ్మల్ని పోలి మమ్మల్ని నడుచుకోమన్నో ప్రభా మేము నడుచుకోవాలా వెళ్ళాలా ప్రభా తండ్రి అనేకులకు స్వార్థ చెప్పాలా ప్రభా సంఘాలకు మేము ప్రకటించాలా వాళ్ళని కూడా సిద్ధపరచాలా ప్రభ మళ్ళీ ఈ రోజు ఆయన కూరుకుపోయినారు ప్రభ వాళ్ళని మేము బయటకు తీసుకురావాలా కాబట్టి మాలో ఎంతో ప్రయాసం ఉండాలా ప్రభ కాబట్టే ప్రభా మేము ప్రయాసంతో ముందుకు పోవాలా ప్రభా ఆయన మాకంటూ వ్యక్తిగత గుర్తింపు లేకుండా ప్రభ ప్రతి విషయంలో నిన్ను స్థుతిస్తూ నీ నామాన్నే మహిమపరచాలా ప్రభా ప్రభ కాబట్టే ప్రభ వాక్యంధారను చూపించిన ప్రభ నాయన కాబట్టి ఒక ప్రవక్త మీరు చెప్పిన వినకుండా చేయడం వల్ల ఆయన సింహానికి బలైనట్టు చూపించిన ప్రభ కాబట్టి ప్రభ మేము ప్రతి విషయంలో నీ మాట మేము పోవాలా ప్రభ నీ తలంపులకే మేము చోటించాలా అందుకే మీ జ్ఞానం మాకు కావాలా మీ కృపలోనైనా మేము అభివృద్ధి పొందాలా తండ్రి మాలో ఏమి ఆయాసకరమైన జీవితం ఉండొద్దు ప్రభా తండ్రి మేము వెళ్ళాలా అనేకులు స్వార్త చెప్పాలా ప్రభా ప్రతి చోట నీ కొరకే మేము ప్రయాసపడాలా నేను పరిశుధాత్మ నడిపింపు అభిషేకం ప్రకారంగా మేము పోవాలా ప్రభా కాబట్టి మా తలంపులు మా జ్ఞానం అన్ని మీరు కొట్టివేయండి ప్రభా సస్తం నీకే అపజెప్పుకుంటున్నాం ప్రభా కాబట్టి మేము ఎక్కడ ఏ ప్రాంతాలకు వెళ్ళడా అక్కడ ప్రభా మా స్థానంలో మీరుంటే ఎట్లా నడుచుకుంటారో అలాంటి నడిపింపు మాకు కావాలా ప్రభ మా స్థానంలో మీరుంటే ఎవరితో ఎట్లా మాట్లాడతారో అలాంటి వాక్శక్తి మాకు కావాలా ప్రభా ఆ రీతిగానే మేము ఉండాలి నిన్ను పోలే మేము నడుచుకోవాలా ప్రభా నీకు వేరుగా ఉండి మేము ఏమీ చేయలేం ప్రభా కాబట్టి ప్రతిదీ ప్రభ నీకు దగ్గర అయ్యి నాయన కలిగి మా గుడారంలో ఉన్న దుర్మార్గాన్ని అన్నిటి తొలగించేసి ప్రభ ఆయన మాలో నిన్ను దాచుకొని మేము ముందుకు పోవాలా ప్రభా తండ్రి కాబట్టే ప్రభా నువ్వు చెప్పినావు ప్రభా ఎప్పుడైతే మా ప్రాణము ఆత్మ శరీరము సమర్పించుకున్నామో ఆయన ఇక మీదట మాలో జీవించేది నీవే ప్రభా మాలో ఉన్నది మీరే ప్రభా మాలో నివసించేది మీరే ప్రభా కాబట్టే ప్రభా తండ్రి కాబట్టి మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాటి కంటే గొప్పవాడు ప్రభా ఈ లోకమంతా దుష్టుడిదే ప్రభ కానీ మాలో మీరున్నారు ప్రభా వాళ్ళ తండ్రి మేమాన్ని జయించగలము అది మేము నమ్మి ధైర్యంగా ముందుకు వెళ్ళినప్పుడు ప్రభా నేను పోలి నడుచుకున్నప్పుడు నీకు తగినట్లుగా జీవించి నడుచుకున్నప్పుడే మేము సమస్తం చేయగలం ప్రభా నీకు వేరుగా ఉండి మేమేం చేయలేం ప్రభా మా తలంపులు లాంటివి కాదు ప్రభా నీ తలంపులు మా త్రోవల్ లాంటికి కావు నీ త్రోవలు కాబట్టి నీ తలంపులు చోటించి నాయన నడిచిన మార్గంలో త్రోవలు మేము నడుచుకుంటాం ప్రభా త్రి మా సమస్త ప్రవర్తన అంతా నీ అధికారానికి అప్పచెప్పుకున్నాం ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించి ప్రభా కాబట్టి ప్రభా నాయన తండ్రి మేము విధులకు సువార్థ ప్రకటించాలా విరిగి వారిని దృఢపరచాలా ఆయన బంధకాలలో చరసరలో ఉన్న వారిని అందరినీ విడిపించాలా ప్రభా పాడైపోయిన సిద్ధిమై ఉన్న ప్రతి స్థలాలు మేము కట్టాలా అనేకలు సువార్త ప్రకటించాలా దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి తండ్రి దేవుడు వాక్యం ఎవడి గైకున్నో ఆయన దేవుళ్ళ ప్రేమ నిజంగా పరిపూర్ణమన్నాం కాబట్టి మేము ప్రేమతోనే అందరి దగ్గరికి వెళ్ళాలా మీరు ప్రేమతోనే నాయన తండ్రి ఎదుటి తప్పులు అన్ని వాళ్ళు గ్రహించేలాగా చేసిండ్రు ప్రభా మీ సేవలో నిన్ను పోలి నడుచుకుంటే మేము కూడా ఆ రీతిగా నడుచుకోగలము కాబట్టి ప్రతిదీ నీ మీద ఆధారపడి ముందుకు పోతాం ప్రభా నైనా మనలో ఏమైనా సొంత తలంపులు ఏమైనా నీకు ఆయస్కరమైన జీవితం ఉంటే క్షమించమని తండ్రి మీరు అక్కడ సిద్ధపరచుకున్నా మేము అనేకులను సిద్ధపరిచే అలాంటి కృప వెంబడి కృప మాకు సమృద్ధిగా అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తూ వాక్యం మాట్లాడి బలపరిచినందుకు ఏ రీతిగా నైనా సేవ చేయాలో సంఘాల దగ్గరికి ఏ రీతిగా నడుచుకోవాలో ప్రతిదీ మీరు చూపించినందుకు మీకే వందనాలు చెల్లిస్తూ మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నజరేడైన యేసు క్రీస్తు ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె ఔషధ సర్వశక్తి మంత్రుల సర్వాధికారి మీకు వందిన ప్రభావ దేవాయప్రభ మరి దీనం ప్రభావ వాక్యం చేత మాట్లాడిన ప్రభావ దాన్ని బట్టి నీకు మరి ఆమోసిన ప్రభావ మీరు విధంగా ఏర్పరచుకునే ప్రభావ మీరు నడిపించారు ప్రభావ అదేవిధంగా ప్రభావ మరి మాపటో అరిగించిన ప్రభావ దేవాయు ప్రభావ మేము అన్నిటికీ తగ్గించుకుని లోబడి జీవించే బిడ్డలుగా మాకు తయారు మా ప్రతి ప్రవర్తనంతట మీకు అప్ప చెప్పిన ప్రభావ ఎలాంటి పాపం ఉండద్దు ప్రభా పాపం అంటేనే మేము ఆశ్రయించుకోవాలి ప్రభావ దేవాయుస ప్రభా యొక్క వాక్యం చేత మా ప్రతి పాపాన్ని మేము కడిగి తీసుకోవాలి ప్రభావ మేము దినదిన ప్రభా నీళ్ళు ఎదగాల ప్రభా నీళ్లు నడుచుకునే ప్రభా యొక్క వెలుగుని ప్రభాకలకు మేము ప్రకటించబడిగా ఉండాలి ప్రభ దేవమ్మల నెల తయారుచిన ప్రభావ దేవాయప్రభ మాలోన ప్రతికరమైన ఉంటే ప్రభావిస్తుంది ప్రభావ మాకు చూపించిన ప్రభాన్ని సరిదలు ఒప్పుకునే ప్రభావితం మేము వదిలేసి ఉంటాండి దేవాయప్రభాన్ని యొక్క సత్యని మేము ప్రకటించాల ప్రభావ నీ నీతిని సత్యని మేము ప్రకటించబడలాగా ఉండాలి ప్రభావ మేము ధైర్యంగా ప్రకటించాలి ప్రభావ ఎవరికి కూడా మేము భయపడడానికి వీలేదు ప్రభా దేవా ప్రభా నీ అందు ప్రభా భయం భక్తి కలయి జీవితం మాకు దయచేని ప్రభా ఏనికే స్థం నీకే ఉన్నదండి అన్నింటిలో మేము తగ్గించుకొని ఉండాలి ప్రభా అది చాలా ఇంపార్టెంట్ ప్రభా అది ఇవ్వండి ప్రభావ ఏశానికే స్థాతం నీకే ఉన్నదండి దేవాయసు ప్రభా మరి మీద మాకు తోడై ఉండి నడిపిస్తారని ఏసుకృష్ణ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి సర్వన తరుగుతుంటే మీ కృతజ్ఞతలైనా నిధనమంతా మీ సాయం నడిపిస్తుంది మీకు వందా ప్రభావ ఈ మధ్యాహ్న కాలంలో ప్రభావ మిమ్మల్ని సరించగా నచ్చిన అవకాశం బట్ మీకు ఉన్నాడు ప్రభావ మేము ఉంటుంది శ్రమల కాలం ప్రభావ మీరు అక్కడ ఇంత సమీపం పొంది ప్రతి సూచన అది జ్ఞాపకం చేస్తుంది కట్టి సిద్ధపడాలని తండ్రి మేము అన్నింటిని సిద్ధపరిచే సేవ చే నడిపించండి ప్రభావ ఆ వల్ల క్రైస్తవ జీవితం న్యాయం అయిపోయింది ప్రభా తండ్రి తిరిగి విధేత చూపించి మీకు ముందు మీరు జీవించాలని సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరూ ప్రభావ విధేత చూపించి ముందు పోయి బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి బ్రదల సిస్టర్స్ని అందరూ ఆశ్రించి బిడ్డలను కొన్ని ఆశ్రయించి సాక్షిగా ఏసు కృష్ణ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రార్థి ఏసు కృష్ణ సమాధానం నడిపి మనందరికీ సదాకాలం తోడైన దాకా ఆమెన్